భ నా దీవానికి కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చిమ దీవానికి వందలాసా నా దీవానికి మాకు ఇచ్చిండ్రభ నీకే గంధామా నీకే ఆన్లైన్ పేజీల దిగిలండిసప్రభ మాతో మీరు మాట్లాడండి నా దీవానికి నా దీవానికి తొలగించి పరుగు జ్ఞానం కలిగించండి నేను ఎందుకు భయం భక్తి ప్రీతి కలిసి సేవ చేసి సహాయం చేయండి నా విషయానికి సొంతం రాక ఎంత బాగు సమీపించింది నా దీవానికి శాతం కలీరు ప్రార్థన ఇచ్చేయండి నా దీవానికి ప్రార్థన నా దీవానికి శాతం చేస్తాం మీకు సాధ్యం వేశ్వ్రభ ఆ కళీశ్వేశ్వర్రభ మా పాపం రోగాలు భరించి మూలదీ తెలిసి ఎంతో వేదన కలిగి నా దీవానికి శాతం అంత ఆ మన సిద్ధమని చేసింది నా దీవానికి రాని బిడ్డలు నడిపించి సహాయక ఉండి నూతన అభిషేకం ప్రస్తుత ఆత్మ కృప మీద కృపబెట్టి అలా బలపడితే ముఖ్యంగా మా విశ్వాసం అధికం చేయండి మీ ఆయన చూపించండి ఒక్కో నీళ్ళు చూడ సాయం చేస్తుతాత్మ సహాయం మాకు దయచేసి మా అందరికీ నడిపించి ఆదిమంతు మీరు ఉండమని ప్రతి ఆటగా చైతన్యాన్ని గర్జించమని సమయం డా కారములూ నీ నడచిన వేలలో కారములో నీ నడచిన వేలలో కంటి పాపవలే నన్ను కు కాపాడు కంటి పాపవలే నన్ను ను కాక కాపాడును ప్రభువైన ఏ సునకు జీవితమంత పాడుదును ప్రభువైన ఏ సునకు జీవితమంత పాడు జడియను బెదరను నాయసునతుండగా జడియను బెదరను నా నుండగా మరణ పులోయలలో నే నడచిన వేళలలో మరణ పులోయలలో నే నడచిన వేళలలో నీ దూడ్డు కరాయు నీ దండము ఆదరించును నీ దూడు కరాయు నీ దండము ఆదరించును నా గిన్నె పొర్లు చున్నది శుద్ధాత్మతో నింపెను నా గిన్నె పొర్లు చున్నది నింపెను చెడియను దరను నా ఏనా నుండగా జడియను బేదరను నా ఏనా నుండగా జడియను బేదరను నా ఏనా నుండగా జడియను బేదరను నాయేసు నాతోండగా అలలా తొక్కొట్టబడినా నానావలో నేనుండగా అలలా తొక్కొట్టబడినా నానావలో నేనుండగా ప్రభుయేసు కృప నన్ను విడువాక కాపాడును ప్రభుయేసుకృపనను విడువాక కాపాడును అభయామి చీనను అద్దరికి చేర్చును అభయామి చీనను అద్దరికి చేర్చును జడియను పేదరను ఏనతో నుండగా జడియను బేదరను నా ఏ నతు నుండగా పర్వత ములతో లగినను మేటలు తరినను పర్వత ముల్తో మేటలు తరినను నీ కృపనను విడువాదు నీ కన్నికరం తొలగాదు నీ కృపనను విడువాదు నీ కన్నికరం తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడిపించును నీ నీతి సమాధానములే నన్ను నడిపించులు జడియను వేదరును నా యేసుతో నుండగా జడియను వేదరును నా యేసుతో నుండగా జడియను వేదరును నా యేసుతో నుండగా జడియను బెదరను నా యేసునతో నుండగా గాడా కారములో నీ నడచిన వీలలో గాడాంద కారములో నే నడచిన వీలలో కంటి పాపవలి నన్ను కొనుకాక కాపాడును కంటి పాపవలై నన్ను కును కాపాడు ప్రభువై నయే సునకు జీవితమంత పాడు ప్రభువై నయే సునకు జీవితమంత పాడు జడియను బెదరను మెక్కి సకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి ఈరోజు మరికొన్ని విషయాలు ముఖ్యంగా నేను లాస్ట్ టైం నా గ్యాప్ ఉన్న కాడికి ఎక్కడ ఆ తినంటే లేవి క్రమం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నేను చూపించిన పోయిన సంవత్సరం పోయిన లాస్ట్ పాట్ అంటాం కదా లేవి లేవి యాజకత్వము లేక లేవి క్రమము అంటే లేవి క్రమం అంటే బలులు అర్పించడము ప్రతిరోజు బలులు అర్పించాలా వాళ్ళు చేసిన తప్పిదానికి దేవుడు అదొక శిక్షలాగా పెట్టింది వాళ్ళకి ఎందుకంటే యాక్చువల్గా దేవుణ్ణి స్తు దేవుణ్ణి స్థుతించడము దేవుణ్ణి స్మరించడంలో స్వేచ్ఛనిచ్చిండి దేవుడు మనకి కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవునికి తిరుగుబడతనం చేశారు బంగారు దూ బంగారు దూడం చేసుకోవడం అది చాలా ముఖ్యమైనది అది బైబుల్ అంతట్లో ఎప్పుడైతే వీళ్ళు బంగారు దూడం చేసుకొని క్రింద ఆరాధిస్తున్నారో దాన్ని పాటలు పాడుకుంటా చాలా భయంకరమైన జీవితం అది తిని తాగడం వ్యభిచరించడం ఆ విగ్రహం ముందు విగ్రహంతో పాటు పోయి వాళ్ళు మనం చూస్తాం అక్కడ వాక్యం అప్పుడు దేవుడికి తెలుసు అక్కడ కింద ఏం జరుగుతుందో కానీ మోషి అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాసుకుంటున్నాడు దేవుడు డిక్టేట్ చేస్తున్నాడు దేవునికి దేవుడు అతనికి చెప్తా ఉన్నాడు పదాలు ఆ ఐదు ఖండాలు ఆయన రాసుకుంటా పోతున్నాడు మోష మోసే ఆ ఐదు ఖండాలు కాకుండా కొన్ని కీర్తనలు కూడా రాసిండి అందులో బైబుల్లో కాబట్టి ఆ ధర్మశాస్త్రంలోని ఐదు ఖండాలు దేవుడు తన నోటి ద్వారా మాట్లాడుతుంటే ఈయన రాసుకుంటా అన్నట్టు మోషకి అంత స్పెషల్ అనుభవం అన్నట్టు తన జీవితంలో మోషే యాక్చువల్గా అయితే మెల్కి క్రమంలో ఉన్నవాడు కానీ ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావాల్సి వచ్చిందో అతని ద్వారా ఆ అతనే ఆ లేవి యాజకత్వాన్ని ఆరంభించాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు స్వేచ్ఛనిచ్చినప్పుడు దాన్ని వాడుకోకపోతే ఆటోమేటిక్గా బానిసత్వమే స్వేచ్ఛలో హృదయానుసారంగా దేవుని స్థుతించాలా హానోపు విషయాన్ని మనం ఎప్పుడైనా ఒకరోజు ధీరంగా ధ్యానిస్తాం హానోకు ఎంత లోతుకి వెళ్ళిపోయిందంటే దేవుని ఆరాధనలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని స్వరం వింటూ వింటూ దేవుడితో మాట్లాడుతూ ఆయన వెళ్ళిపోయిండు ఎక్కడ వెళ్ళిపోయాడు అనేది బైబుల్ చెప్పదు కానీ హానుక గ్రంథం నేను చదివిన లాస్ట్ ఇయర్ లాక్డౌన్ లో చాలా టైం ఉండే కాబట్టి చదివేసిన నేను ఈ సంవత్సరం కొంచెం కష్టంగా ఉంది కానీ టైము పోయిన సంవత్సరం అయితే లాక్డౌన్ లో ఫుల్ టైం ఉండే ఆ హానుక గ్రంథం చదివేసిన ఇంకా కొన్ని గ్రంథాలు బైబుల్లో లేవు అవి కానీ చదివేసిన చాలా మంది వాటిని తృణీకరిస్తారు చదవద్దని ఎందుకంటే దాన్ని ఇది ఒక పదం అంటది కెన క్యాననైజేషన్ అంటారు ఇంగ్లీష్ లో క్యానైజేషన్ అంటే అథారిటీ అంటే అధికారం వంతమైన పుస్తకాలు ఏవైతే అధికారం వంతమైనయో వాటినే ఈ బైబిల్ కుదుర్చండ్రు వేటి మీద అయితే అధికారవంతం లేదో వాటిని తీసిపడేసిరండి అంటే ఒక రకంగా డౌట్ వచ్చింది అన్నట్టు వాళ్ళకి ఇది దైవావేషంతో రాయబడలేదన్న డౌట్ వస్తే దాన్ని తీసిపడేసిండ్రు కానీ నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన హానోకు గ్రంథము బైబిల్లో లేదు కానీ పౌలు హానుక గ్రంథంలోని విషయాలు మాట్లాడినట్టు నేను చూపించిన బైబిల్లో దాని తర్వాత పత్రికలో హానోకు ప్రవచించినట్లు చూపించిన నేను అంటే యూధ కూడా ఏసుప్రవ శిష్యులలో ఒకడైన యూధ దాన్ని అనుసరించిండు అంటే అపోస్ల కాలంలో గ్రంథం చదివిండ్రు ఖచ్చితంగా కాబట్టి హానోకు మన ప్రభు యొక్క రెండవ రాకడ ప్రవచించినట్టు నేను చూసిన పుస్తకంలో మన ప్రభు యొక్క పుట్టుక మన ప్రభు యొక్క మరణము మన ప్రభు యొక్క రెండవ రాకడ అవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి హానొక గ్రంథంలో తెలుగులో లేదు కాబట్టి దురదృష్టము చదవలేరు తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు అవి చదవలేరు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో చదవాల్సి వస్తుంది తెలుగులో అయితే లేదు నేను చూసిన దాన్ని నేనైతే తర్జుమా చేయలేను కూడా ఎందుకంటే అది అవసరం లేదు అంత టైం కాబట్టి ఎవరన్నా దాని చదవాలంటే ఇంగ్లీష్లో పోయి గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకొని చదవాలి అంత అంతకంటే వేరే మార్గం లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు అంత టైం లేదు మనం ఉంటుంది ఖచ్చితంగా శ్రమల కాలంలో కాబట్టి ఎంత అవకాశం ఉంటే అంత గొప్ప జనానికి మనము ఆదరణకరంగా జీవించాల గొప్ప జనాన్ని ఆదరించాలా మనం ఎందుకంటే ఇది ఫైనల్ మూమెంట్స్ అన్నట్టు మరణకాండ విజృంభిస్తుంది నాకైతే దేవుడు అప్పుడే వెళ్ళిపరచుండి మిలియన్స్ అయినా మిలియన్ సెల్ వెళ్ళిపోతునేసి నేను ఈరోజు ఉదయం తెల్లవారులేసి ప్రార్థన చేస్తున్నా ప్రవ్వ మీరు చెప్పి ప్రార్థన చేస్తే ఆపుతున్నారు కదా మా దేశాన్ని క్షమించండి ఇది కుడి ఎడమలు దేశం ప్రవ్వ అని అక్కడ ప్రార్థన చేస్తున్న దేవుడే మాట్లాడండి గురించి ఇది కుడి ఎడమర దేశం దీనికి ఏది మంచి చెడు తెలియదు మన అటువంటి దేశం నచ్చించుకోవడం నాకు ఇష్టం లేదు కదా యోనా అని దేవుడే మాట్లాడండి నేను కూడా ఉల్టా అట్లనే మాట్లాడుతున్నా దేవు దేవునితోనే నేను మాట్లాడుతున్నారు ఇదిగా ప్రభా ఇది కుడి అడమలు ఎరగని దేశం ప్రభా దీనికి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభా వీళ్ళని క్షమించినైనా బహు కఠినంగా తిరుగుబట్టనం చేసింది ఈ దేశము ప్రభుకి తన బిడ్డల్ని ఎంతమందిని చంపింది అయినా కానీ అయినా ఎంతో ప్రేమ దయగలవాడ కనికరిస్తున్నాడు ఈ దేశాన్ని కేవలం నీ ప్రార్థన నా ప్రార్థన ద్వారా దీన్ని ఆపుతున్నాడు మరణకాండ ఆరంభమైందని నేను ఎన్ని సంవత్సరాల చూపించిన గొప్ప జనము ఎంతో క్రిస్టియన్స్ పోయిన సంవత్సరము యూరోప్ లో చనిపోయారు క్రిస్టియన్స్ ఈ సంవత్సరం మన దేశాలు కూడా చాలా మంది క్రిస్టియన్స్ చాలా మంది పాస్టర్స్ లెక్కం పెడితే మనకే దుఃఖం అనిపిస్తుంది చాలా మంది సేవకులు పెద్ద పెద్ద సేవకులు గొప్ప గొప్ప సేవకులు అందరూ కాలాలు అంటే ఈ వైరస్ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడతలేను ప్రభు తలుచుకుంటే ఏం మందు లేకున్నా దీన్ని శ్సపరచగలం మనకి ముందుగానే పెట్టిండు ఆ శక్తి అది ఎందుకు అంత ఆయన ఆదామ చేసినప్పుడు రోగ శక్తిని పెట్టిండు సమస్తం ఆయన మూలంగా కలిగాను వైరస్లు కూడా సమస్తం ఆయన మూలంగా కలిగాను ఆయన పని కొరికే కలిగాను ప్రతి వైరస్ ప్రతి బ్యాక్టీరియా ఆయన మూలంగా కలిగింది మళ్ళీ దేవుడు ఎందుకు వాటిని అట్లా తయారు చేసిండు తన బిడ్డలు మీరికి దాన్ని ఎందుకు పంపిస్తున్నాడు చాలా కష్టం బయట చెప్పడం వాళ్ళు ఏదో తప్పుదాం వాళ్ళని ఇన్నోసెంటే వాళ్ళు నీతిమంతులే కానీ పరిశుద్ధంగా జీవించలేకపోయినారు రక్షణ అనుభవం ఉన్న వాళ్ళే ఆదివరాలు చర్చకు పోయిన వాళ్ళే కానీ దేవుని కొరకు సాక్షులుగా జీవించలేకపోయినారు ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలేకపోయినారు తీర్పు దేవుని దేవుని వాక్యాన్ని ప్రకటించడం తీర్మానించుకున్న వాళ్ళు ఆరంభంలో మంచిగా తీరు ప్రకటించారు కానీ చివరి కష్టపడికి వాళ్ళు సర్పంలో తయారైనారు మోసం ఉయుక్తి అబద్ధం హవని ఎట్లయితే మోసపరిచింది అబద్ధంతో అట్లా అబద్ధం ప్రకటించడం నేర్చుకున్నారు వాళ్ళని ఎట్లెందుకు కాపాడలేకపోయింది దేవడం చాలా మంది అడుగుతారు నన్ను వాళ్ళకి నేను ఇదంతా చెప్పాలంటే బహు కష్టతరమైంది వాళ్ళు ఎట్టి పరిస్థితులు భరించలేరు ఒకటే మాట అయిందంటే దేవం తెలియదా ఎందుకు తన బిడ్డలను ఆ రీతిగా శ్రమలపాలు కావాలా ఎందుకు చనిపోతారు దేవం తెలియదా ఖచ్చితంగా దేవుని తెలుసు వాళ్ళు ఏదో తప్పు చేసిన చెప్తలేను చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎట్లా మాట్లాడగలం అట్లా కాబట్టి ఈ లేవి యాజకత్వము ఎంత డేంజరస్ యాజకత్వం అనేది నేను ఈరోజు మీకు మాట్లాడుతున్నా ఆ యాజకత్వంలో ఉండి సంఘస్తులని మభ్యపరిచింది ఈరోజు ఆ యాజకత్వానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు దేవుడు మీలో ఎంతో మోసం ఉందో అని ఆ యొక్క కల్వరి ఆయన పెద్ద కేక వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు గుడి తెర రెండుగా చినిగింది అతి పరిశుద్ధ స్థలము ఓపెన్ అయిపోయింది అంతవరకు ఎవరు చూడడానికి వెళ్ళేది ఒక ప్రధాన యాజకుడు తప్ప సమాచారానికి ఒకసారి పొయ్యి చూడాలడు అందులోకి అడుగు పెడతాడు సమాచారానికి ఒకసారి అడిగి అర్పిస్తారు ఆ ఎర్రని పెయ్యని దాన్ని బలి అర్పించినప్పుడు దాన్ని రక్తాన్ని తీసుకుపోయి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క ప్రత్యక్షపు గూడం లోపలికి వెళ్ళిపోయినాక అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టినాక అక్కడ మందసపు పెట్టె మీద ఆయన కరుణా పీఠం ఉంటుంది దాని మీద ఆ రక్తాన్ని చిల చిలకరించాల యాజకుడు కానీ ఇర్మియా కాలంలోనే గాయమైపోయింది అది మాయమైపోయింది మందస కనిపించదు మనకి ఇర్మియా గ్రంథం తర్వాత నాకు జ్ఞాపకున్న కాడికి నేను అనుకుంటా అధ్యాయం అనుకుంటా నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం ధ్యానించిన దాని గురించి యాభైవ అధ్యాయం దగ్గర పోయినాక కనిపించదు అక్కడ కాబట్టి నేను నేను అనుకున్నా ఆ రోజుల్లో ఎరిమి అనే దాచిపెట్టిండి మందస పెట్టె యోగం దొరకకుండా ఎందుకంటే అది కానీ ఆయన ఎక్కడ గుహలలో దాచిపెట్టిండో యోగం తెలియదు ఈ వరకు కూడా తెలియదు ఇథియోపియా దేశంలో మందసభ పెట్టె దొరికిందనేసి రీసెంట్ నేను చూసిన ఇక్కడ ఇంటర్నెట్ లో ఆ మందసభ పెట్టె కాపాడడం కొరకు ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారంట జస్ట్ ఒక ఆరు ఐదారు నెలల క్రితమే అంటే పోయిన పోయిన డిసెంబర్ లో జరిగింది ఆ టెరరిస్టులు ఆ మందిరాన్ని కూలగొట్టి ఆ మందసప పెట్టని తీసుకొని పోదామని వస్తే దానికి ఎదురుగా అందరూ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినట్టు ఆ మందసప పెట్ట కొరకు అది ఎంత మటుకు నిజమైన పెట్టను నాకు ఈ రోజు కూడా కానీ మనుషులు దాని గురించి ప్రాణం పెట్టుకుంటడము అంత లేవిక్రమం అది విగ్రహం ఎందుకంటే ఏ స్ప్రవ్ అది మందసపు పెట్ట ప్రతి అవయవము అందులో ఉన్న ప్రతి ఉపకరణము ప్రతి పనిముట్టు మన ప్రభుకి సాదృశ్యం అది ఎప్పుడైతే మన ప్రభు వస్తాడో మందసపు పెట్టే విగ్రహం అవుతుంది దాన్ని బొమ్మలాగా తీసుకోవద్దు దగ్గర ఒక పెద్ద బొమ్మ చేసిరు మందస పెట్టే అది విగ్రహం ఆ ఇథియోపియా దేశంలో పాత నిబంధన కాలంలో దాని పేరు కుషు ఈరోజు దాని పేరు ఇథియోపియా శీబా దేశపు రాణి దేశంని ఇథియోపియా అంటారు ఆమె ఆ దేశానికి రాని ఉండే ఆ దేశంలో మందస్తు పెట్టే ఈ రోజు కూడా ఉందనేసి నేను నేను కాపీ చేసి పెట్టుకున్న ఇంటర్నెట్లో అది పేపర్ న్యూస్ పేపర్ కాబట్టి లేవి యాచకత్వము ఎంత భయంకరమైందనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది కేవలము వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేసిన రు ఆ రీతిగా ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదకొండ వచ్చిన మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇర్మియా నీకేమి కనబడుచున్నదనే సెలవిచ్చాను అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా నీవు బాగా కనిపెట్టి బాదాము చువ్వ చువ్వ అంటే కొమ్మ తెలుగులో చిన్న ఆ రోజులలో తెలుగు ఎంత బాగుందో ఒక దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాల క్రితం తెలుగు వంద సంవత్సరాలకి మొత్తం పోయిన ఈ పదాలు తెలుగు పదాలే మాయమైపోయినాయి బాదాము చెట్టు చువ్వ చువ్వ అంటే కొమ్మ చిన్న చిగుర్చిన కొమ్మ నేనగా యహో నువ్వు బాగా కనిపెట్టవి నేను చెప్పిన వాక్యంను నెరవేర్చకు నేను ఆతురపడుచున్నానను ఇవన్నీ ఉపమానాల రీతిగా మనకు చెప్పబడ్డాయి ఆ రోజులలో ఆయన ఏది ఆయన చెప్పిన వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నట్ట ఏంది వాక్యం చెప్పండి ఏ రీతిగా మనకు తెలుసు వాక్యం అని ఎంతగానో ఆశ పడిండు ఏస్ప్రోగి సాదృశ్యం ఈ కొమ్మ మనకు తెలుసు యషై మొద్దు నుంచి చిగురు పుట్టును అని మనం చూస్తాం కదా ఇర్మి మన యషయ గ్రంథంలోనే చూస్తాం అది యష అంటే మన దావిదురాజు తండ్రి ఇంగ్లీష్లో జెస్సీ అంటారని జెస్సీ చాలా బాగుంది పేరు పిల్లలకు పెట్టుకోవడానికి దావిదరాజు తండ్రి పేరు జెస్సి అయితే జెస్సి చిగురున జెస్సు జెస్సి మొద్దున చిగురు పుట్టునంటే ఆ తరం మొద్దు అంటే ఆ తరం కాలం ముగించినాక ఆ మొద్దు అన్నట్టు అది చనిపోయినాక ఆ కాలాన్ని ఆ తరాన్ని మొద్దుతో పోలుస్తారు ఆ మొద్దు నుంచి చిగురు పుట్టును ఏసులోకి సాదృశ్యం అయితే ఏసు ప్రభుని లోకంలో పంపడానికి నేను ఎంతగానో ఆతారపడుతున్నాను ఇక్కడ ఎందుకు ఈ యాజకత్వము మొత్తం నన్ను ఆయాసపరుస్తుంది ఈ లేవి యాజకత్వం నన్ను ఆయాసపరుస్తుంది వారు అర్పించే బలుల వాసన నాకు వెగట్టిబుట్టింది కాబట్టి ఏసుప్రభువుని ఈ లోహంలోకి పంపించాలనేసి తండ్రి ఎంతగానో ఆశ పడుతుందనేసి పదకొండవ వచనంలో చూస్తున్నాం మనం ఐఎం రెడీ టు పర్ఫామ్ మై వర్డ్ ఇంగ్లీష్ చాలా బాగుంది నేను చెప్పిన వాక్యమును నెరవేర్చకు నేను ఆతురపడుచున్నాను అని నేను అంటే ఇంకొక మహా అంటే ఏడు వందల సంవత్సరాలు ఇర్మి కాలం తర్వాత జరగాల్సింది ఏడు వందల సంవత్సరాలు దాన్ని అంటే ఏడు వందల మనకి కానీ తండ్రికి అది ఎంత ఆతరమో ఊహించుకోండి నేను చెప్పిన వాక్యం నెరవేర్చకు నేను ఆతురపడుచున్నాను ఇర్మి అంటే దేవునికి ఇష్టం ఆయనకి బయలుపరిచేది ఎందుకు ఆతారపడుతున్నా చూడండి ఒకసారి ఈర్మీ గ్రంథము రెండో అధ్యాయం మనకి దురదృష్టం సరిగ్గా టైము మైండ్ స్థలాలు దొరకలేదు కానీ ఓపికతో మనం ధ్యానించ ఎంతో ఆనందించే వాళ్ళం ఇది అవకాశం ఉంది మనకు అండ్ ఆ అవకాశంలో అదృష్టవంతులు మీరే అంత నిర్లక్ష్యమైన క్రైస్తవ జీవితం ఏంటి టైమ్స్లో ఎవడు బ్రతకడు ఎవడు అర్థం చేసుకో వాళ్ళ మీద మనకి వ్యసన పడతలే మనం రెండు ఇక్కడ ఏడవ వచనంలో దాని ఫలమును శ్రేష్ట పదార్థం తినటకు తిన్నట్లు నేను ఫలవంతైన దేశంలోకి రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేమనదిగా చేసి ఎవరు చేసి దేవుడు చేసిండ మనుషులు చేసుకున్నారా దాన్ని ఇస్రాయల్ దేశం ఈరోజు అట్లుంది లేదు బ్రదర్ ఇది పర్శుద్ధ దేశం బ్రదర్ అనేసి క్రిస్టియన్స్ హైదరాబాద్ నుంచి చాలా మంది పోతుంటారు ఎవ్రీ ఇయర్ మినిమం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది మీరు ఎర్షిలేంకి పరిశుద్ధ పరిశుద్ధ దేశానికి ప్రయాణం చేయాలంటే యాభై వేలు ఒక మనిషికి ఇప్పుడు భారవర్తలు పోయారనుకోండి లక్ష రూపాయలు అవుతుంది అంతా వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ నుంచి ఒక ట్రావెలింగ్ ఏజెంట్ అరేంజ్ చేస్తాడు వాడు అక్కడ పోయి చూసుకుంటాడు మొత్తము వాడే తీసుకెళ్తాడు యోర్ధన్ అది తీసుకెళ్తాడు మీకు కావాలంటే మళ్ళా బాపు దిప్పిస్తారు దాని తర్వాత ఆ యోర్ధన్ నీళ్ళు సస్సీసాల పోషి తెచ్చుకోమంటారు ఈ మన మన దేశంలో అక్కడ పోతారు ఉత్తరప్రదేశ్ దిక్కుంటది అది కాశీ అక్కడ పోయి ఆ సీసన్లో గంగా నీళ్లు దింపుకొని తీసుకొచ్చుకుంటారు ఎంత మురికి ఉంటుంది ఆ నేను కండార చూసిన నేను తిరిగిన గంగా నదిలో తిరిగిన పడవలో కూర్చొని నేను అవన్నీ చూసిన బొమ్మలు అక్కడ విగ్రహాల టెంపుల్ అంతా చూసిన అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటే ఇండియాలో ఆ నీళ్లు ఎంత మురికి ఉన్నాయంటే బహు భయం ట్యాంక్ బండ్ చాలా థౌసండ్ టైమ్స్ రేట్ ఉన్నాయి నయం అంత భయంకరమైన మురికి నీళ్ళలో ఎట్లా స్నానం చేస్తారో మనుషులు రోగాలు వచ్చేస్తే చాలా భయంకరంగా ఉంది ఆ నీళ్ళు కానీ మన ఏం చేస్తున్నారు ఎవరిదన్నా అది పోయి ఆడి నుంచి మురికి నీళ్లు బాటాశాల పట్టుకొచ్చుకుంటున్నారు కానీ ఈ లేవి ఏం చేసింది చూడండి నా దేశంను అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేమైనదిగా అసహ్యమైనదిగా మీరు చేసి తిరిగి ఎనిమిదో వర్షంలో యహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరుగరు చెప్పండి ఇది ఏ రోజు నెరవేరుతుంది లేవి యాజకత్వం ఆ రోజు ఆరంభమై ఈ రోజు కంటిన్యూ అవుతుంది ఈ రోజు ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది లోకంలో ఇంకా కొంచెమే ఇంకా కొంచెం టైంలో ఈ ప్రశ్న వేస్తారు ఫాస్టర్స్ యహోవా ఎక్కడున్నాడు ఉంటే ఎందుకంటే జరుగుతుంది బైబిల్ టీచర్స్ ఎవన్ నన్ను ఎరుగరంటున్నాడు దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్రోపదేశకులు గంటలు గంటలు వాక్యాలు చెప్తున్నారు కానీ వారు నా ఎరుగరు ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలు పెరట చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు అయితే నాకు కొంచెం కష్టతరంగా ఉంది తొమ్మిదో వర్షం చూస్తుంటే కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజం ఆడేదను అది బహుభరించరాని నాకు పిల్లలంటే గొప్పజనమే కదా నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ అంటే మీతోనంటే మూడు గుంపులు అక్కడ ఏది ఏలికలు అంటే తేళ్ళు ఈ యాజకులు ధర్మశాస్త్ర పరదేశకులు ప్రవక్తులు అంతా ఒక గుంపు అది సర్పములకి సాదృశ్యం కాబట్టి ఈ యాచకత్వము ఏం చేసిందంటే ఇక్కడ ఏం చెప్తుందంటే వీళ్ళకి ధర్మశాస్త్రం అంటేనే తెలియదు అంట ఎనిమిదో మనం ఇందాక ధ్యానించినట్లు కాబట్టి ఇప్పుడు నాకు నేను ఇంకో ప్రశ్న ఇస్తాను మీకు మీరే చెప్పండి ధర్మశాస్త్రం గురించి తెలియని తెరబోయి వాక్యం నేర్చుకుంటావా ఈ రోజు చేస్తుంది లేదా చర్చ అంతా వాడికి ధర్మశాస్త్రం అంటేనే తెలియనప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పోయి ప్రతి సంటే కూర్చొని నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు అర్థం చేసుకో ఎంత భయంకరమైన జీవితము ఎండి టైమ్స్ లా మనం అసలు నాకు బాధ అనిపిస్తుంది మన దగ్గరనే బ్రదర్ సిస్టర్స్ ఎందుకు ఇంత లోతుకి వెళ్ళలేకపోయినా రనీష్ నువ్వు చెప్పాల్సిన నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా విలలాగనే తయారైపోతే చాలా కష్టం కదా ఎనిమిదవ వచనంలో నువ్వు పాడిందే పాట పాసిన పాసిపళ్ళ దాసరా అన్నట్టు ఒక సామెత ఉంది ఊర్లో మన ఆంధ్ర దిక్కు వాడు దాసరా ఒకడు ఉంటాడు వాడు వాడు ఎప్పుడు ఆ యొక్క గురించి చెప్తా కథ వాడిని ఎప్పుడు స్టేజ్ మీదకి వాడు అదే స్టోరీ చెప్తా ఉంటాడు అన్నట్టు పాడుకుంట పాట జరిగిపోయింది ఈ రోజు వాళ్ళు ఏం వాళ్ళకి తెలియదు ధర్మశాస్త్ర పూలు నన్ను ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు వాళ్ళకి తెలియదు ఎక్కడు కూడా చాలా బహుభయంకరం ప్రవక్తలు ప్రవచిస్తున్నారు గాని బయలుపేరట ప్రవచిస్తున్నారు ఈరోజు పనికి పనికిరాని వాటిని అనుసరిస్తున్నారు వాళ్ళు పిల్లలతో ఎందుకు వేచమాడుతున్నాడో తెలుసా పిల్లలు వీళ్ళ దగ్గరికి నేర్చుకున్నారు మోసగాళ్ళ దగ్గరికి కాబట్టి అది నేను ఉత్తరవాదిని కా నేను మీకే అది చెప్తున్నా ధర్మశాస్త్రం గురించి తెలియని వానికి లేవి క్రమం ఏందో మెల్కి శతక క్రమం ఏందో తెలియని వాడి దగ్గర పోయి కూర్చొని నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎంత మోసపోయినావో ఊహించుకో గొప్ప ఎందుకు మోసపోయిందంటే చాలా క్లియర్గా ఉంది ధర్మశాస్త్రం గురించి ఏమి తెలియని దగ్గర పోయి నువ్వు కూర్చొని నేర్చుకున్నావు ప్రతిరోజు ప్రతి ఆదివారం కాబట్టి ఇరుకు మార్గము మెల్కి క్రమానికి సాదృశ్యం ఇరుకు మార్గం ఏం తెలుసా నీ నీ ఎడమకి ఏముంటుందో నీకు కుడికి ఏముంటది కుడి అంటే రైట్ ఎడమ అంటే లెఫ్ట్ కదా నీ రైట్కి నీ లెఫ్ట్ కి ఏముంటుంది తెలుసు కదా రెండింటి మార్గం కుడికి కానీ ఎడమకు కానీ తిరగద్దు మార్గంలో బొమ్మన్నాడు ఆయన కష్టపడమన్నాడు ప్రయాసపడు అన్నాడు ఇరుకు మార్గంలో ఇవ్వడానికి మెలికి క్రమము ఇరుకు మార్గం కానీ మనం ఈ విశాల మార్గం ఎన్నుకున్నాం అందుకు సస్తనం ఈరోజు ఎందుకంటే విశల మార్గం మరణానికి నాకు దారి తీసిన వాక్యమే ఉంది కుడికి చూస్తే సర్పం సర్పములు ఎడమకి చూస్తే తేళ్ళు సర్పంలోకి ధర్మశాస్త్రమే తెలియదు కాబట్టి ధర్మ విరోధం ధర్మ విరోధ సంబంధులు వారు ఎడమకేముంది తేళ్ళు ఉన్నాయి అంటే ఆచారబద్ధమైన జీవితం కానుక లేవకపోతే సంతన్ మీకు దివం మీకు అదివం పక్కన బల్యం అది ఎడమదిక్కు మన ప్రభుని కూర్చుంది కదా పక్కన బల్యంతో అది తేల అది ఇష్కర్ యోత్ డబ్బుల గురించి చేస్తాడు ఏమైనా కానీ ఈరోజు ఇష్కర్యోత్ యూధ లాగా తయారైనం ఈరోజు కూడా వాళ్ళు అదే యాజకత్వంలో ఉన్నారు పనికి అది అది చెప్పింది దేవుడు ఒకసారి యాకో పత్రిక చూడండి యాకోబో పత్రిక యాకోబో పత్రిక నేను యాకోబో పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మెట్టుకు నీ వల్లే నీ పొరుగుమని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞాన్ని మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించే వారు ఇక్కడ పోయిందంతా లేవి ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇక్కడే పోయింది తొమ్మిదో వర్షంలో చెప్తుంది లేవి క్రమం మీద మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయి వరగుదురు పదో వర్షం అందుకే చెప్తుంది ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు విషయంలో తప్పిపోయిన వల్ల ఆగ్ఞలన్నిటి విషయంలో అపరాధి ఆగును ఈరోజు ఎందుకే శిక్ష ఉదాహరణకి పదకొండో వర్షాలు చెప్తున్నాడు ఆయన విభిచరింపవద్దని చెప్పిన వాడు నర్హత్య చేయవద్దని చెప్పను మన ప్రభుయే చెప్పిండు కదా ఏసు ప్రభు మోష దానికి ముందు చెప్పిండి మోషే ఎందుకు వీలకిచ్చిండంటే మీరు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే మీరు చచ్చిపోయిన వాళ్ళు ఎందుకంటే దేవుని ఆజ్ఞాన్ని మీరు ఉల్లంఘించరు దేవుడు ఉల్లంఘించదు మీరు ఉల్లంఘించారు దాన్ని మీరు దాన్ని తెగొట్టిండ్రు కాబట్టి మీరు ఇక మీదట బానిస లాగానే ఏ బానిసత్వంలోకి వెళ్ళి మిమ్మల్ని నేను బయటకు తీసుకొచ్చిననో అదే బాని బానిసత్వంలో మీరు తిరిగి పోవాలా మీరు బ్రతకాల అంటే బలులర్పించాలా అక్కడ స్టార్ట్ అయింది బంగారు దూడ దగ్గర స్టార్ట్ అయింది ఈ యాజకత్వం అక్కడ ఇవ్వబడింది కనీసం ఇప్పుడన్నా మీరు బ్రతకాలంటే మీరు ఈ ధర్మశాస్త్రంలో రాయబడ్డ అన్నీ పాటించాలా వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభచరింపకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి కాబట్టి ధర్మశాస్త్రానికి వీళ్ళు బానిసలు ఏ రీతిగానే అనేది మనం చూస్తున్నాం ఇక్కడ కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు అందుకు ఎనిమిదవ వర్షంలో ఆ ఇంగ్లీష్లో ఏముందంటే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞాని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ఇఫ్ యు ఫుల్ఫిల్ ద రాయల్ లా రాయల్ లా ఉంది అంటే యాజ మన రాజ్ యాజకత్వానికి సంబంధించింది కాదు రాయల్ లా రాజుకి సంబంధించిన యాజకత్వం అది లా రాయల్ లా అంటే రాజుల వంశంలో ఉన్న యాజకత్వం అది రాజులైన యాజకులు ఇంగ్లీష్ లో రాయల్ లా ఉంది తెలుగులో లేదు తెలుగులో ఏముందంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంది చూడండి ప్రాముఖ్యమైన ఆజ్ఞకి రాయల్ లాకి ఎంత తేడా ఉంది ఇంగ్లీష్ లో కాబట్టి రాయల్ లా అంటే రాజరికంకి సంబంధించిన ధర్మశాస్త్రం అన్నట్టు అది దాన్ని నెరవేర్చిన వాడు మన ప్రవ్వే కానీ దాన్ని తృణీకరించింది లేవి యాజకత్వం వారికి దాన్ని కొనసాగించుకుంటా పోతున్నారు వాళ్ళను వెంబడించింది ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితం అందుకే తెలుసు పేద రాసిన పత్రికలలో చూస్తాం కదా మొదటి పత్రిక రెండవ అధ్యయన తొమ్మిది దశలో ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం రాజులు అంటే రాయల్ ఇంగ్లీష్ లో రాజులైన యాజక సమూహం పేతులకు అర్థమైంది ఆ యాజకత్వం వేరే అని రాయల్ అంటే రాజరికం అన్నట్టు యాజకత్వం అన్నట్టు అంటే రాజు తర్వాత యాజకుడు కాబట్టి పౌలు ఈ విషయాన్నే మనకి చూపిస్తూ ఏముంటున్నాడంటే హెబ్బుల్ పత్రికలో ఈ యాజకత్వము లేక ఆ యొక్క లేబీ యాజకత్వము ఏ రీతిగా వచ్చింది అనేది ఏడవ వచనం ఏడవ అధ్యాయంలో చూస్తాం మనం బిబుల్ అష్టపత్రిక ఏడవ అధ్యాయంలో మరి కొన్ని విశేషాలు విశేషంగా చూస్తాం చూడండి పదకొండవ వచనం ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ లేవీలో యాజకులయ్యు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడను ఇప్పుడు అర్థమవుతుందా ఎప్పుడు ధర్మశాస్త్రం అంతకు లేదు నేను అందుకే చెప్పిన అబ్రాహ్లకి ధర్మశాస్త్రం లేదు ఆయనకి ఎట్ట తెలిసింది దశమభాగం ఇవ్వాలని కానుకలు ఇవ్వాలని దశమభాగమే కాదు కానుకలు ఇచ్చిండు ఆయన అంటే దశభాగం కాకుండా కానుకలు ఇచ్చిండు అంటే ఎంత ఆశనాల ఆయన సంపాదన అంతట్లో అంటే ఎంత ఇచ్చిండో ఊహించుకోండి అబ్రాం బహుధనికుడు అంత ధనం ఆయన రకరకాల ధనం సంపాదన ఉంటే అందులో నుంచి ప్రతి దాంట్లో నుంచి ఆయన కానుకలు ఇచ్చిండు మెల్కి యాజకునికి ఆయన పెదనైన కుమారుడికి అంటే అన్న మెల్కి సెదుకు అన్న అందుకే ఏసు ప్రభు మనకి అన్న అని మనం చూస్తాం వాక్యం ఇప్పుడు చూడండి పదకొండు వర్షంలో ఆ లేబీలు యాజకులు అయ్యి ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడను గనుక్క ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడలా అహ్లోను క్రమంలో చేరిన వాడవని చెప్పబడక మెల్కి క్రమము చెప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి పాత యాచకత్వం పనికి రాదు అందుకు మిల్కి సిదగ యాచకత్వం అవసరము అని చెప్తున్నాడు ఎందుకు అంటే ధర్మశాస్త్రము లేవి యాజకత్వం ఉన్నంత వరకు అది నువ్వు వెనుభరించాల్సిందే క్రైస్తవులు బలు అర్పించడానికి దాన్ని ఏమంటాం సపోర్ట్ చేస్తారు ఇసలా పలు బలు అర్పించినట్టు అవును ప్రజ లేదు కదా మరి మందిరం కానీ ఆ యాజకత్వంలో సంపూర్ణ సిద్ధి కలగదు అని చెప్తున్నాడు అహ్రోలు క్రమం లేక లేవి క్రమం సంపూర్ణ సిద్ధి కలగదు మెల్కి సెదకు క్రమంలో కానీ సంపూర్ణ సిద్ధి కలగదు అది వేరొక యాజకత్వం అది మొదట్లో ఉన్నది ఆదాము మొదటి మెల్కి క్రమం దాని తర్వాత నేను చూపించిన ఒక రోజు వీటన్నిటిని నోవాహు ఎక్కడ వాడు తొమ్మిదో వాడ మనం చూసినాం ఏడో ఉష్టంలో దీర్ఘంగా వీటి గురించి చెప్పవాడి ఎనిమిదో వాడ తొమ్మిదో వాడ నోవాదో వాడ ఎనిమిదో వాడు అసలైతే తొమ్మిదో వాడు కావాలని నేను చూపించిన ఒకసారి ఎందుకు తొమ్మిదో వాడు కాదంటే హానోకు లేకపోయాను కాబట్టి హానోపు నింటే నోవాహు తొమ్మిదో నోవాహు వాడు కావాల హానోపు లేడు కాబట్టి నోవాహు ఎనిమిదవ వాడు నోవా తర్వాత అది ఆగిపోయినట్లు మనం చూపించిన దాని తర్వాత అబ్రహాము కాలంలో కొంత సమయమే కనిపిస్తున్నాడు మెల్కి దేవుడు ఎంతో ఆసక్తితో ఆ బాదాము చిగురుని చిగురించాలని శాసపడుతున్నాడు అది మన ప్రభు పుట్టుకతో ఆరంభమైంది పన్నెండో వర్షంలో అదే చూపిస్తారు చూడండి ఇదియూ కాక యాజకులు మార్చబడినలా అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడు నువ్వు యాచక ధర్మము మార్చబడాలా తప్పదు అవశ్యం అందుకే ఆహ్వా మన లేవి నుంచి మెల్కి శతక కంపల్సరీ రావాల్సిందే నేను మీకు ఎందుకు విపరీతంగా చెప్తున్నానంటే నువ్వు మెల్కీ క్రమంలో లేకపోతే నువ్వు భద్రపరచబడవు ఆయన ఆయనతో పాటు సింహాసనం మీద నువ్వు కూర్చోలేవు అది శాశ్వతంగా ఉండే యాజకత్వం నేను ఒకసారి చూపించిన ఆయనకి పౌరు భక్తునికి ఎంతగా ఇవన్నీ బయల్పరచబడ్డాయి అనేది నేను ఆశపడతా ఉంటాను ఆశ్చర్యపోతూ ఉంటాను అంతగా ఆసక్తితో చూపించి కానీ మనం ఆ రోజు వరకు ఎన్నిసార్లు చదువుతున్నాం కానీ మళ్ళీ మనం ఎందుకు దాన్ని గ్రహించలేకపోయినాం క్రీస్తు కలిగిన మనసు అందుకే మనకు అవసరం అక్కడుంది ఆ పదిహేనవ వచనంలో శరీరానుసారంగా నెరవేర్చబడు ఆగ్యం గల ధర్మశాస్త్రం బట్టి కాకా అంటే లేవి క్రమం ఇది శరీరానుసారంగా ఉండేడు నాశనము లేని శక్తిని బట్టి నియమిబడి మెల్కి సెదకును వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు ఏసుప్రభు కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది ఏలనగా నీవు నిరంతరము ఇది నిరంతరం ఉండేది నీవు నిరంతరము మెల్కి క్రమము చెప్పున యాచకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడేను కాబట్టి యేష్ ప్రభు నిరంతరము ఉండే మెల్కీసెదకు కింగ్ ఆఫ్ పీస్ లేక ఆ సమాధానకర్త రెండు అర్థాలు దానికి కాబట్టి ఆయన క్రమము నీకు నిరంతరము సమాధానం ఇస్తుంది ఈ లోకం నుంచి విడుదల కూడా ఈ శరాన్ని విడిచిపెట్టప్పుడు కూడా నీకు సమాధానం ఉంటది కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లా విడిచిపెడతావు నీ లోకాన్ని నీ గుడారాన్ని అక్కడ ఉంచండి పద్దెనిమిది వర్షంలో చెప్తున్నాడు ఆ ధర్మశాస్త్రము లేవి యాజకత్వంలో ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందుయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది ఆ యాజకత్వపు ఆచారాలన్నీ నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబాడేను మెల్కి శతకు యాచకత్వం దీని ద్వారా దేవుని యుద్ధకు మనము చేర్చున్నాము ఒకటే మార్గం మెల్కి సెదక్ ఉంటేనే కానీ నువ్వు దేవుని యుద్ధకు చేరలేవు ఇవన్నీ బహు ఆశ్చర్యకరంగా మన కొరకు రాయబడ్డ ఏశ్రౌ ఎంతగా శ్రేష్టమైన యాజ కూడా అనేది ఈ యొక్క పుస్తకం అంతా చెప్తుంది అన్నట్టు ఆయన సంపూర్ణమైన యాజ కూడా అనేది పనికిరాని యాజకత్వం పాత పాతది అది ముగించక తప్పదు అది ముగించింది అంటున్నాడు అందులో నీకు స్వాతంత్రం లేదు అని కూడా విషయాన్ని జ్ఞాపించేవి యాజకత్వంలో చూడండి పేతురు రాసిన రెండో పత్రిక ఇంకా నేను ముగించేస్తే వాక్యాన్ని వీలైతే రేపటినన్న మరికొన్ని విషయాలు మనం చూస్తాము పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఎట్లుంటుంది యాజకత్వం చూడండి లేవి యాజకత్వం వీరు ఎట్లుంటారంట నీళ్ళు బావులు లోతుకు కనిపిస్తారు కానీ వాళ్ళలో నీళ్ళు లేదు వాక్యం లేదు పెను గాలికి కొట్టుకొని పో మేఘం వల్లే ఉన్నారు అది మేఘమే కానీ నీళ్ళు లేవు వన్లో కూడా అందుకే గాలికి ఊరికేనే కొట్టుకుపోతుంది వీరి కొరకు భద్రం చేయబడి ఉన్నది చాలా భయంకరమైన వాక్యం ఇది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గం నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునిన వారిని పోకిరి చేష్టల చేత మలుచుకొని చున్నారంట తామే భ్రష్టత్వం నాకు అట్టి వారికి స్వాతంత్రం చెప్తురు అసలు వీడే భ్రష్టు అయిపోయి ఇంకొకరికి స్వాతంత్రం ఎట్లా ప్రకటించగలడు ఒకడు దేని వలన దానికి దాసుడును కదా వారు ప్రభువును రక్షకునైన ఏసుక్రీస్తి విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈలోక మాలిన్యంను తప్పించుకోలేన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఇలా వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను దేని మీద నువ్వు విజయం పొందినవో మళ్ళా దానికే బానేసవుతున్నావు ఈ లోకంలో ఎందుకు అంటే నువ్వు లేవి క్రమంని విడిచిపెడతలేవు బొత్తిగా అది శరణానుసరమైందనేసి నేను చూపించిన దాకా వాక్యం కాబట్టి ఈ లేవి ఎందుకు వచ్చింది అనేది నేను ఈరోజు చూపించిన ఆజ్ఞని అతిక్రమించరు దేవునితో నిబంధన చేసుకున్నారు ఆ నిబంధనని వీళ్ళు ఉల్లంఘించారు తృణీకరించరు దేవుని నిబంధనను తృణీకరించరు కాబట్టి వాళ్ళకి తప్పదన్నట్టు ఈ శిక్ష తేది ధర్మశాస్త్రం కిందికి రావాలా ధర్మశాస్త్రం క్రిందనే ఉండాలా ఈ రోజు కూడా ఇస్రాయల్ పనులు ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నారు బానిసల్లాగా మనము ఆ ధర్మశాస్త్రం బానిసత్వం నుంచి విడుదల ధర్మశాస్త్రం లోపల మనమున్నాం మన హృదయంలో అది ఉన్నది యేసు ప్రభుల్లో మనం ఉన్నాం ఆయనే ధర్మశాస్త్రం ఆయన క్రిందలేం ఆయన లోపల ఉన్నాం మన హృదయంలో నివసిస్తున్నాడు ఆయన ఆయనలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని వాళ్ళు తృణీకరించారు లేక విరగ్గొట్టినారు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు తృణ అంటే పగలు పగలగొట్టిారు సీల్ కాబట్టి గతంలో మనం కూడా అట్లనే జీవించినాము కానీ పోయిన సంవత్సరం నుంచి నాకు ఈ విషయాలు బయలుపరచబడే నేను ఇంకా డీటెయిల్డ్ గా నేర్చుకుంటున్నా వీటికి సంబంధించిన చదివినాము ఎన్నో సంవత్సరాలు చదివినాము దళితుల రాష్ట్ర చాలా ఇంకా విశదీకరిస్తు నేను రేపడిదన చూపిస్తే దళితుల రాష్ట్ర పత్రికల్లో ఎట్లా ఉంటుంది పౌలు ఆ హెబ్రి యాజ గలతి సంఘానికే వీటి గురించి బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు లేవి యాజకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు అది తప్పు అని రుజుపరచాలంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆయన అంతగా ప్రయాసపడి వీటన్నిటినీ వాళ్ళకి చూపించిండు ధర్మశాస్త్రం ద్వారా నీతి కలగదు అని చెప్తాడు గళి రాష్ట్రపతికి రెండో అధ్యాయం ఇరవై ఒకటో అది కేవలం ఏసు ప్రభు జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల నీతి అనుగ్రహించబడితే ఆయన మరణము వ్రధ వ్యర్థమైంది పౌలంటాడు ఆ విషయం అది కేవలం ఇసాల్ పల్లెకి అనుగరించబడింది వాళ్ళు నీకెక్కడికి వెళ్ళొస్తుంది ఆ ధర్మశాస్త్రం నువ్వు ధర్మశాస్త్రం కింద కూడా కదా అన్నిలవ అనిలు అది కేవలం వాళ్ళ గురించి అనుగరించబడింది బంగారు దూడ ఆరాధించిన రోజు అది అనులకి వర్తించదు ఆ ధర్మశాస్త్రం అందుకు ఏసులో నేను అంతగా పరిగణిస్తాను ఎందుకంటే ఏసు ప్రభు లేకపోయింటే రాకపోయింటే మనము అసలు అడ్రస్ కూడా ఉండకపోయేది మనకి ఈసారి వాళ్ళ కనీసం దాని కింద అడ్రస్ ఉంది మనకి అడ్రస్ కూడా ఉండకపోయేది అంతగా దేవుడు మనల్ని ప్రేమించి వాగ్దానం చేసుకొని మనల్ని ధర్మశాస్త్రం లో దాచిపెట్టుకున్నాడు గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు మనల్ని ఆశ్చర్యం అది నేను రేపటి చాలా డీటెయిల్డ్ గా చూపిస్తాను ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలో గల్తు చాలా బాగా రాసిండు పౌలుక ఎంత బాగా అర్థమైనవి ఈ రోజు మనకు అర్థమవుతుంది మన టైంలో చాలా లేట్ అయిపోయింది కానీ మీలో చాలా మంది అదృష్టాలు ఇంకా యంగ్ ఏజ్ లోనే అర్థమవుతున్నాయి మీకు ఇవన్నీ ప్రార్థిస్తాం ఈ యొక్క యాజకత్వంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిండు మనము నిరంతరం ఉండు మెల్కి సెదకు యాజకుడిని ఆయన ప్రధాన యాజకుడు ఆయన శాశ్వశ్వతం యాజకుడు లాగానే మనకి మనం కదిలింపబడం చెలించం పరుషుద్ధ తండ్రి మీకు వదనాలు ఇస్తాయా మహోన్నతుడగ దేవా మీకే స్తోత్రాలనైనా ప్రభావ ఇవన్నీ తెలుసుకోవడానికి వరకు మీరు మమ్మల్ని ఇంత కాలం బతికింపజేసినందుకు మీకు ఎంతో వదనాలనైనా ప్రభావ ఇవన్నీ తెలుసుకోకుండా ఎంతమంది వారి కాలాలు ముగించుకున్నారు ప్రభావ ఈ సత్యాలన్నీ మేము తెలుసుకోవాలా ప్రభా మా కాలం ముగించుకోకముందు మా వంతులు మేము నిలవడక దాని తర్వాతనే మేమే వీటిని పాటించాలా ప్రభా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం రూపకల దేవా మీకే స్తోత్రాలనైనా సర్వనత దేవా మీకే వదనాలు ఇస్తే భయంకరమైన మరణకాండ జరుగుతుంది ప్రభా కనికరించండి క్షమించండి వైరస్ ని గద్దించండి ముఖ్యంగా విజయ బ్రదర్ వాళ్ళ డాడీ సుబ్బరాయుడు ప్రభా బహు సీరియస్గా ఉన్నాడు ప్రభావ అతని పట్ల మీరు కనికరించు అతను ఆయుష్ పొడిగించండి లంగ్స్ లో ఉన్న యొక్క కంజెషన్ తొలగించండి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ అనుగ్రహించండి అతన్ని మరొక అవకాశం ఇవ్వండి ప్రభా మిమ్మల్ని స్వీకరించేలాగిన తండ్రి ఆ యొక్క తన మళ్ళీ బ్లడ్ షుగర్ ని నార్మలైజ్ చేయండి హీలింగ్ దయచేసి ఆయన తన మళ్ళీ ఆ యొక్క లంగ్ లో మీరే ససద దయచేయండి ప్రభు ఓ ప్రభావతను సజ్జ పొడిగించి సజ్జలికలు పెట్టండి ఓ ప్రభావ మిమ్మల్ని ఆశ్రయించండి ఆ వైరస్ బారిన వ్యాక్సిన్స్ బారిన పడకుండా మీరు ఇచ్చిన రోగ శక్తిని అభివృద్ధి పరచండి ప్రభు అవునైనా ప్రతి జీవకరానికి మీరే ఆగే ఇవ్వండి తండ్రి అది వేరే సెల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి బిల్లేదు ఈ క్రీస్తు ప్రభా అటువంటి స్థిరమైన నిశ్చయమైన యొక్క నామంలో ప్రభ ప్రతిదీ ఓ ప్రభావ మోకాలు వంగాల్సిందే అన్నారు ప్రభా అవును వైరస్ కూడా వంకాల్సిందే ఏ సుక్రీస్తు నామంలో పెట్టుకోండి ప్రభావ దేశం తండ్రి మళ్ళీ భయంకరంగా ఉంటుండే కదా తండ్రి ఈ దేశాన్ని క్షమించి తను మళ్ళీ స్వస్థత దయచేసి రక్షించుకోమని ఏ సుక్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థన చేసుకో మహాపరుషుతుడ మహోన్నతుడా కనికర్మ దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్యా నీకు వందనాలు వేసయ్యా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడిన ప్రభా తండ్రి ప్రభా అనేకులు దినాన్ని చూడలేక మరణిస్తున్నారు ప్రభా తండ్రి కానీ మీరు మమ్మల్ని సజీవ ఉంచి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రముల ప్రభా సమస్త మహిమ గణతా ప్రభావం వేసయ్యా నీకే యుగములు కలుగును గాక హలెలుయా ప్రభా తండ్రి ఇదిగో ప్రభాను ఆయన నిన్ను ఆరాధించడానికి ప్రభా ఈ మధ్యాహ్న కాల మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి పాఠల ద్వారా మీరు మహిమనందరి ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు మీ స్వరం వినే ధన్యత భాగ్యము మాకు మీకు వందనాలు స్తులు స్తోత్రములు ప్రభాతండ్రి అలాగే ప్రభా ఏదైతే విన్న వాక్యం ప్రభానైనా మేము వినివారు కాగకుండా ప్రభానైనా విని పాటించే వారిగానైనా మీరు మేము ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవాలా ప్రభా వాక్యం ప్రకారంగా మేము ముందుకు సాగిపోవాలా ప్రభా తండ్రి నాయనా తండ్రి ప్రభా తండ్రి ఈ కోవిడ్ వలన ప్రభ ఎంతో మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి పరమ వైద్యుడు మీరు ప్రభా తండ్రి నాయనా తండ్రి ఈ రోజు ప్రభానైనా మనుషులు హాస్పిటల్స్ ని ప్రభానైనా అలాగే ప్రభా వైద్యుల్ని ఆశ్రయిస్తున్నారు కానీ ప్రభా తండ్రి రాజులను మనుషులను ఆశ్రయించట కంటే యహోవను ఆశ్రయించటం మేలని మీరు అన్నారు ప్రభా తండ్రి ఈరోజు మేము మిమ్మల్ని ఆశ్రయించాలా ప్రభా తండ్రి మీ మీదే ఆధారపడాలా ప్రభానైనా మిమ్మల్ని నమ్ముకునే మేము ముందుకు సాగిపోవాలా ప్రభా ఆపత్కాలంలో ఎంతో నమ్ముకోదగిన సహాయకుడు మీరు ప్రభానైనా తండ్రి మీ యొక్క రెక్కల నీడలోనే మాకు ఆశ్రయం ఉంది ప్రభా మా ఆధారము ప్రభానైనా మా కొండా కోట మా దాగుచోట నీవే ప్రభా నీ కృపలోనే మాకు రక్షణ ఉంది ప్రభా తండ్రి నా ప్రభా మా అందరినీ ప్రభానైనా మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా తండ్రి మరీ ముఖ్యంగా ప్రభానైనా ఈ వైరస్ ప్రభానం అయినా మా దేశం పట్ల విజృంభిస్తుంది ప్రభాన అయినా తండ్రి నా ప్రభా మీ ఉగ్రత ప్రభాన అయినా తండ్రి మా మీద ఉంది ప్రభా కాబట్టి తండ్రి మేము దీనంగా అడుగుతున్నాం ప్రభా ప్రాధేయపడుతున్నాం ప్రభా ఈ ఉగ్రతని మా దేశం నుంచి తప్పించమని ప్రభ మమ్మల్ని కనికరించమని మా పట్ల మీ కృప చూపించమని అడుగుతున్నాం ప్రభానైనా తండ్రి మీరు శాంతించండి ప్రభా తండ్రి మీరే ప్రభా ఎవరైతే ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు వాళ్ళందరినీ సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఇంకా ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిని పడలేదో వాళ్ళందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభానైనా ఎవరు ప్రభానైనా ఈ వైరస్ బారిన పడడానికి వీల్లేదు ప్రభా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా కానీ ఈ రోజు ప్రభానైనా ఎటు చూసినా ప్రభానైనా మరణకండి ఎటు చూసినా ప్రభా జనాలు ప్రభానైనా చనిపోతున్నారు ప్రభా తండ్రి మాకు చూస్తుంటే ఎంతో బాధగా ఉంది దుఃఖంగా ఉంది ప్రభా కానీ ప్రభా తండ్రి మేము వాళ్ళ గురించి ప్రభానైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మొరపెడుతున్నాం ప్రభా మీరు కనికరించండి ప్రభా తండ్రి ఈ యొక్క మరణ మీరు ఆపండి ఈ ఉగ్రతను మీరు తప్పించండి ప్రభా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఈ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారో ప్రభా వాళ్ళందరూ ప్రభా నైనా తండ్రి ఆ వ్యాక్సిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూడడానికి వీలు లేదు ప్రభా ఎంతోమంది ప్రభా వ్యాక్సిన్ బారిన పడి కూడా మరణిస్తున్నారు ప్రభా తండ్రి నా ప్రభా ఎవరు ప్రభా మరణించడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరిని మీ కృపలో దాచుకోండి ప్రభా ఈ వ్యాక్సిన్ వల్ల ఎవరు మరణించకుండా మీరే కాపాడండి ప్రభా అలాగే ప్రభా విజయ్ విజయ్ బాబు ఫాదర్ ప్రభా తండ్రి చాలా సీరియస్ కండిషన్ ప్రభా తండ్రి మీరే ఆయన పట్ల కనికరం చూపించండి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా నా తండ్రి ఆయన ఆయుష్ని పెంచండి ప్రభా ఏదైతే ప్రభా ఆయన బ్లడ్ కూడా నార్మల్ అవ్వాలా ప్రభా బ్లడ్ ప్రెషర్ కూడా ఏదైతే ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందో ప్రభా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఆ కలవరి శిలువలో ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా ప్రభాని ఆయన మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభాత తండ్రి ఆయన ప్రభా మీరే కాపాడండి ప్రభాతండ్రి నా ప్రభా మేము వైద్యులను నమ్మట్లేదు హాస్పిటల్ నమ్మట్లేదు ప్రభ మేము నిన్నే నమ్ముకుంటున్నాం ప్రభాతండ్రి మీరే ప్రభానైనా మా ప్రార్థన విని ఎందుకంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచదని మీరు మాట్లాడిన ప్రభాతండ్రి కాబట్టిశ్వాసంతో మీ యొక్క సన్నిధిలో ప్రభా మీ పాదాల చెంత చేరి ప్రాధేయపడుతున్నాం ప్రభా నా తండ్రి ఆయనని కనీరించండి ఆయన కుటుంబం ప్రభ ఎవరైతే ఈ విజయబాబు కుటుంబం ఈ కోవిడ్ ని బండి పడ్డారో ప్రభ వాళ్ళందరినీ ప్రభా మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి వాళ్ళందరికీ ప్రభా రిపోర్ట్స్ లో నెగిటివ్ రావాలా ప్రభ ఎవరైతే వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నారో ప్రభా వాళ్ళ వైరస్ ముట్టకుండా మీరే కాపాడండి అలాగే వెంకన్నబాబు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నా ప్రభా ఆ కుటుంబం కూడా వైరస్ బారిన పడింది ప్రభా నాయన తండ్రి ప్రభా వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా నా వాళ్ళందరి పట్ల మీకు అనిక్రం చూపించండి ప్రభా తండ్రి మీరే స్వస్థపరిచే దేవుడు ప్రభ మీరే స్వస్థపరచండి అలాగే మనోజ్ బ్రదర్ ని స్వస్థపరిచినందుకు మీకు వందనాలేసయ్యా మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు సమస్త మహిమా గణత ప్రభావం మీకే కలుగునుగా ఖాళీలుయ్యా ప్రభా తండ్రి ఇంకా శరీరంలో నీరసంగా బలహీనంగా ఉందంట ప్రభా తండ్రి నాయన మీరే శరీరంలో ప్రతి అవయవానికి మీ జీవం దయచేయండి ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి ఆయన్ని ఇంకా సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాని ఆయన మీ యొక్క శాంతి సమాధానం దయచేయండి ఆ కుటుంబంలో ప్రభా మీ యొక్క కృపా కనికరం దయచేయండి ఆ కుటుంబం ప్రభానైనా మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి ఎవరైతే ప్రభా సువర్ణ సిస్టర్ ప్రేమ్ బేదర్ అక్కడ వైజాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభా వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి వాళ్ళిద్దరిని స్వస్థపరచండి ప్రభా ఆయన వాళ్ళ పట్ల కూడా మీ కనిక్రమం చూపించండి అలాగే ప్రభా నాయన మెర్సీ సిస్టర్ వాళ్ళ కుటుంబం కూడా ప్రభా కోవిడ్ బారిన పడింది ప్రభా వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి వాళ్ళందరి పట్ల కూడా మీకు అనిక్రం చూపించండి ప్రభా తండ్రి నా ప్రభా ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరిని మీరు మీ కృపలో దాచుకోండి ప్రభా భద్రపరచండి ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి నాయన ఈ వైరస్ ఈ గ్రూప్ ఎవరిని పట్టడానికి వీలు లేకుండా ప్రభ అందరి చుట్టూ ప్రభా మీరు కంచి వేయండి ప్రభా తండ్రి వాళ్ళు చేసే ప్రతి పనుల్లో తోడుండండి ప్రభా తండ్రి వాళ్ళు చేసే సేవలో కానీ ఏవి లో అయినా కానీ మీరే విజయాన్ని అనుగ్రహించండి ప్రభాతండ్రి అలాగే ప్రభా ఎవరైతే ప్రభానైనా ఈ వాక్యం వినబోతున్నారో ప్రభా వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా మరీ ముఖ్యంగా ప్రభా ఈరోజు అందరు ప్రభానైనా విశ్వాసంలో తగ్గిపోతున్నారు ప్రభా తండ్రి నాయన నాయన శ్రమలు రాగాలే ప్రభా తండ్రి విశ్వాసంలో పడిపోతున్నారు దానివల్ల ఏం చేయగాని వాళ్ళగా అయిపోతున్నారు ప్రభా మీరే అన్నారు శ్రమల దినాల్లో కుంగిపోతే చేతగానే ఈ రోజు ప్రభా తండ్రి ఆ స్థితిలోనే ఉన్నారు ప్రభా కానీ ఎవరు కుంగిపోకుండా ప్రభానైనా నీ వాక్యాన్ని జీవితంలో స్వతంత్రించుకోవాలి ప్రభా ఎందుకంటే మీరు మమ్మల్ని విడవను ఎడబాయనని వాగ్దానం చేశారు ప్రభా తండ్రి నాయన తండ్రి మీ కృప ఉంది కాబట్టే ప్రభా తండ్రి ఇంతకాలం మేమంతా సజీవంగా ఉన్నాం ప్రభా తండ్రి కాబట్టి మీరు మమ్మల్ని విడవారు ప్రభా కానీ మేమే ప్రభా తండ్రి ఆ వాక్యము ఆ వాగ్దానాలు మర్చిపోతున్నాం ప్రభా తద్వారా ప్రభా తండ్రి ఈ బలహీన పడిపోయి ప్రభాతండ్రి నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మీరే ప్రతి ఒక్కరిని ప్రభాతండ్రి మీ విశ్వాసంలో బలపరచండి ప్రభాతండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభాతండ్రి లేవి యాజకత్వం గురించి ప్రభానైనా ఈ రోజు అందరు ప్రభానైనా లేవి యాజకత్వంలోనే ఉన్నారు ప్రభా ఇంకా మిల్కీ సదక్ యాజకత్వంలో ఎవరు రాలేదు ప్రభా తండ్రి నాయన ప్రభా అందరు ప్రభా ప్రతి సంఘం ప్రతి ఒక్కరు ప్రభాన అయినా తండ్రి మిల్కీ సేదక్ యాజకత్వంలోకి రావాలా ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించాల ప్రభా ప్రతి ఒక్కరు ఒక యాజకులని ప్రతి ఒక్కరు ప్రభాక రాజు అని ప్రతి ఒక్కరు ప్రభాతం ఇతరులకు సహాయం చేయాలని ఆ రీతిగా మేము చేయాలా ప్రభాతం రీ నాయన తండ్రి మా శత్రులను కూడా మేము ప్రేమించాలా ఇతరుల పట్ల కనికరం చూపించాలా ప్రభా మమ్మల్ని చెప్పించే వారి కోసం కూడా మేము ప్రార్థన చేయాలా ప్రభాతం అలాగే దిక్కులేని వాళ్ళు విధవరణల పట్ల కూడా మేము ప్రేమ చూపించాలా ప్రభా మా ఇరుగు పొరుగు వారి పట్ల కూడా మేము ప్రేమ చూపించాలా అనేకుల గురించి ప్రభా మేము ప్రార్థన చేయాలా కన్నీటి ప్రార్థన చేయాలా ప్రభాతం అనేకుల గురించి ప్రభా మేము దివారత్నములు నీకు మొరపెట్టాలా ప్రభ అటు కృపను అట్టి ధన్యత నీవు ప్రభాతండ్రి అలాగే ప్రభా తండ్రి నాయనా ప్రభా మీరు ఈ రోజు మాట్లాడినందుకు మీకు వందనాలు వేసయా మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పించుకుంటూ ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తున్నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ మహోన్నతులకు దేవా మహిమశ్వరి పగ తండ్రి కృపడానికి వర్ణాలి సయ ఆకాశముని భూమి నూట సమస్త మాట ద్వారా సృష్టించిన గొప్ప దేవ సర్వోనతుల సర్వశక్తి మంతా ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావము మహా తేజస్సు మహేశ్వరియుగ యూహములు నీకే కలుగుయా నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ సమీపంలో నిలబెట్టుకున్న ప్రభావ ఈ యొక్క సమయం మీరు మాకు అనుగ్రహించిన ప్రభావికు వన్నాల్ ఎంతో మంది ప్రభావ సమయం తండ్రి చూడలేకపోయినారు ఎంతో మంది దినాన్ని చూడలేకపోయినారు కానీ ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి మీ పాదాలు ఎంత మమ్మల్ని చేర్చుకుని ప్రభావ స్వరం వినే ధన్యత అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వంద ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుని గొప్ప దేవ వాకింగ్ మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఓ ప్రభా తండ్రి అని మరోసారి ప్రభా మెల్సి సెద్ధి క్రమంలో నడిపిస్తున్నారు ఇంకా లోపల నడిపిస్తున్నారు మరికొన్ని విషయాలు ప్రభావ్ మాకు అతను రోజు బయలుపరుచుకున్నారు ప్రభావికు వంద ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ మెలిపి సెది క్రమంలో నువ్వు సంపూర్ణంగా ఉండాలా లేవి క్రమం నుంచి మేము సంపూర్ణంగా బయటికి రావాల ప్రభా ఈ లోకం అంతా లేవీ క్రమంలోనే ఉంది కానీ ప్రభావ అది ప్రభా శమైంది ప్రభావ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అది మార్చబడాల్సిందే కాబట్టి మీరు ఈ లోకంలోకి రావాల్సి వచ్చిన ప్రభావ నైనా ఇసు ప్రభా ఆరంభించినారు ఆది ఖండ ప్రభావం మీకు మరణ పుస్తకాలను పునరుద్ధారనుగ్రహించినారు ప్రభా లే ప్రభా అక్కడ మెలిపి సేద్య క్రమంలోకి మేము నడిపించినారు ప్రభా దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్వప్తి స్తోతలు అర్పించుకోవడం ఆ రీతిగా ప్రభా ఆయన మమ్మల్ని యాచకులుగా చేసినారు ప్రభా ఓ ప్రభా నా తండ్రి రాజులని యాజిక సమూహం చేసినారు కాబట్టి దాని తదిలిస్తే మీకు జీవించాలా ప్రభావ ఓ ప్రభా తిడంలో మీరు మాట్లాడిన ప్రభావ నేను ఒకటి దాని ప్రభావానికి వండాలి ప్రభా ఒక రాజ్యముగా యాజకులుగా మీరు చేసిన ప్రభావండా యాజకులు లాగుండాలా ప్రభావ నేను ఇచ్చేవారు లాగుండాలా అనేకులకు ప్రభా నా తండ్రి అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు నాది ఆ రీతిలో మీరు మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభావి రకాల గోతల నుంచి ప్రభావ మీరు కొనుక్కున్నారు మమ్మల్ని మీరు అర్థం పెట్టి కొనుక్కున్నారు ప్రభావం మీ చుట్టూ ప్రభావిన రాజులాగా యాజకు లాగా మేము తయారు చేయాలందం మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ బట్టి మీకు వర్ణాలు ఇస్తాయి మీరు జీవించలాగా మీరు సహాయపడండి నా దేవ నా ప్రభా మీరే సహాయపడని మీ ఆత్మ నడి మీకు దయచేయండి మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకంతో నింపండి ఇంకా ప్రభావ అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరచండి ప్రభావ ప్రభా ఇక ఎన్నో విషయాలు ప్రభావిరు మా కొరకు దాచిపెట్టిన అన్ని ప్రభావిల్ చేస్తున్నారు ప్రభావ ఓ దేవ ఈ అన్నింటి రిసీవ్ చేసుకున్నాం ప్రభా వాక్యభ సంపూర్ణ మేము స్వీకరిస్తున్నాం ప్రభావ ఆ వాక్యం పట్టుకుని మా హృదయం రాసుకొని ప్రభా తాన్ని రేపటి తిన్నాం అనేకలు ప్రభావ అనుభవపూర్వక వాటి మేము ప్రకటించాలా అలాంటి ఆత్మీయమైన అనుభవాలకు నడిపించమంతదిమైన బలపరచండి ఇంకా బహు భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా నా దేవ నా ప్రభ శ్రమల్లో ప్రభావ ఎవరు కూడా నా దేవ ఇసు ప్రభ మా పిలుపు తగినట్టు మేము జీవించాలా అక్కడ లేవి క్రమంలో నుంచి ప్రభావ మమ్మల్ని మెలిపిసేది క్రమంలో తీసుకొచ్చినారు ఈ క్రమంలో అది నిరంతరం ఉండే క్రమం ఈ క్రమంలో మేము నిరంతరం ఉండాల ప్రభా యాజికలుగా ప్రభావ ఆయన ఈశ్వర్ర మా కాలం ముగించే ప్రభు ఇదే క్రమంలో మేము ఉండాలా ప్రభావ వరకు మీరు సాగించాలా ప్రభావ ఈ క్రమంలో మేము నిలబడాల ప్రభావం బిడ్డలుగా మమ్మల్ని తయారు ప్రార్థిస్తాము నా దేవ ఈభ నా తండ్రి ఇంటికి వందలు కమల కాలంలో మా విశ్వాసాన్ని తన కింద ప్రభా ప్రతి దక్షులు విశ్వాసాన్ని రెక్తింపు చేసుకోవాలా మీ పరిశుభ్రంలో మేము జీవించాలా ప్రభావ యార్థతో పరిశుద్ధతో ఎందు మనసులో ప్రభు నేను సేవించే బిడగలను మమ్మల్ని తయారు చేయండి ఎందు విన భయపెక్తులు కలిగి ప్రభావ ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రభావ తల్లి ఇంకా మేము అధికమైన సేవ మేము చేయాలా రాబోయినాల్లో ప్రభావ తండ్రి ఇచ్చుకు వారికి మమ్మల్ని నడిపించాలని ప్రభావ అలాంటి సేవకులు మేము ప్రార్థనలో ప్రభావ ఎక్కువ సమయం కనిపెట్టుకోవాలి ఉపాస ప్రార్థనలు ఉండాలా ప్రభావ అనేక విషయాలు మేము తెలుసుకోవాలా ప్రభావ అంటే బిడలు మమ్మల్ని తయారు చేయండి ప్రభావ నీకు వందాలు తెలియన మహోనతుల తండ్రి నీకు వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ప్రభావ మా దేశాన్ని స్వస్థపరచండి మా దేశాన్ని క్షమించండి ప్రభావ మీ కనికెర మీ కృఢ మీ కృప మీ కటాక్షన్ని చూపించండి ప్రభావ నా దేవ నా ప్రభా అన్నాడు ప్రార్థన చేసిన ప్రభా అక డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభావాలు బానిసలుగా కొనుక్కున్నా ప్రవచనం నెరవేర్చున్నాను కానీ అది ప్రభా మిశకు సంబంధించిన ప్రవచనం ప్రభా మెసిగా వస్తాడు ప్రభా అని చెప్పి దూ మాట్లాంటి చూసిన ప్రభా కాబట్టి ప్రభా మీరు వస్తే వాళ్ళ హృదయంలో ప్రభావాలకు రక్షణ విడుదల స్వచ్ఛత బానిసత్తి విడుదల ప్రభావ సంపూర్ణత ప్రభావం మీలోనే ఉంది రక్షణ మార్గం మీలో ఉంది ప్రభా అది కాబట్టి పత్తి బిడ్డను స్వీకరించాల ప్రతి ఒక్క జీతాలలో మీరు ప్రకాశించండి ప్రభావ పత్తి బిడ్డలు మీరు ఆకర్షించుకునే ప్రభావ పాపములు క్షమించండి వాళ్ళ పట్ల మీరు కనికరించి ప్రభావ తన ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకునే ఒక అవకాశం ప్రభావ కనుకరించిన ప్రభావాళ్ళ జీవితాలు చక్క పెట్టుకునే ప్రభావేలాగా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించకండి ఆయన నీకు వందాలిస్తాయా తండ్రి మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతారు ప్రభావ మీ కృపా కనికంగా దేవుడు ప్రభావిత మీ దీర్ఘశాంతం గొప్ప కనికరం గల దేవుడైన ప్రభావ నీకు వన్నాయ్యా కనికరం ఆయుష్ ఆయుష్కాలం ఉంటుంది దయా ఆయుష్కాలం ఉంటుంది అన్నారు ప్రభావ నైనా మీ దేశం పట్ల చూపించండి ప్రభావ ప్రతి పట్ల మీరు చూపించండి ప్రభావ మీ కనికరం చూపించడానికి క్షమించండి ప్రభావ ఆలస్యం చేద్ద ప్రభావం కరణించండి చెయ్యద్దనే ప్రభావ ప్రతి ప్రార్థన మీద వినని ప్రభావం ఆలకించానే ప్రభావ త్వరగా ప్రభావిని రక్షించుకునే ప్రభావాలి గొప్ప దేవ వాళ్ళ పాపం తెలుసుకుని పశ్చాత్తపడి మీ అనేది రావాల మనుషులు ప్రభ ఆ రీతిలో ప్రభా జీవిస్తూ తిరుగుబడతానని చేస్తున్నారు నాయన కనికరించండి ప్రభావ హృదయాలు మీరు మార్చండి వాళ్ళ హృదయాలు మీరు స్వస్థపత్యమని ప్రాధిస్తాం నేను నా దేవ నా ప్రభావ గొప్ప జనం అంతా ప్రభావరణ శ్రమల పాలండి ప్రభావ ప్రభావం ఉపశ్రమం కల్పించాలో ప్రభా మీరే మా జ్ఞానం అనుగరించండి వాళ్ళకి ఏ రీతిగా ప్రభావం సహాయపడాలో కూడా ప్రభావ మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ప్రభావ ఏ పరిస్థితుల్లో అయినా ప్రభావ మేము ఏ రీతిగా ముందుకెళ్లాలో ప్రభావ మీరే మాతో మాట్లాడాడు ప్రభావ నా దేవనాథాన్ని మీ బిడ్డలకు మీరు తెలియకొని మీ లోకంలో ఏది చేయరు ప్రభావ కాబట్టి మీ బిడ్డలకు మేము ఆ రీతిగా తెలుసుకున్న వర్లాగా ఆ స్థితిని ఎదుగులాగానే మీరు సహాయపడండి నా దేవనాథాన్ని ఇస్తే ప్రభావా బైబుల్ అంతా ప్రవక్తులతో మీరు మాట్లాడినాడు ప్రభావా యాజకులతో ఎక్కడ కూడా మాట్లాడే మేము చూడలేదు ప్రభావా ప్రభావ కాబట్టి మేము కూడా ఆ రీతిగా జీవించాలని మేము ప్రయత్నపడాలి ప్రవక్తల్లాగా మేము జీవించాలని మేము ప్రవక్తలం కాదు ప్రభావ కానీ వాళ్ళు అట్లా ఎట్లా జీవించినా ఆ రీతిలో మేము కూడా జీవించాలని దానికోసం ప్రయత్నపడాలి అట్ అన్నిటిని మేము తృష్కరించుకోవాలా ప్రభావ నా ఇసుకో ప్రభావ మేము ఆ రీతికి మమ్మల్ని ముందుకు నడిపించండి ఇరుపు మార్గాన్ని ప్రవేశించి మేము పోరాడాలి ప్రభావ నా దేవ మీరు మా స్నాయపడాలంటే జీవితంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తామన్నా నా దేవ మా ప్రియులు ప్రభావ ఎంతో మంది ప్రభావస్ బయటపడుతుంది ప్రభావ విజయవాడ గురించి ప్రార్థిస్తాం దేవ సుబ్బరాజు అనే బెదర్ మేము ప్రార్థిస్తాం దేవ ఒక వైరస్ బాధించి మీరు కాపాడండి ఆ లంగ్స్ లోపతి ఇన్ఫెక్షన్ మీరు కొట్టివ సంపూర్ణ హీలింగ్ స్వస్థత అను గురించండి ప్రభావే సంపూర్ణంగా ప్రభావం వీల్చుకోవాలి మీ జీవ వాయువుతో బిడ్డ నింపని ప్రభావ మీ వాకుతో నింపండి మీ జీవంతో నింపండి ప్రభావ సంపూర్ణ స్వస్థతను దాన్ని హలలీయా మీరు స్వస్థపచ్చని ప్రభావకు మరొక అవకాశం అను గురించండి కనికరీరం ప్రపజించండి ప్రభ క్షమించండి మీతో ఆకర్షించుకుని ప్రభావ రక్షించుకొని మీ కొరకు సాహసం పెట్టుకోండి విజయవైర వయసుని ప్రభావ చిన్నబాబు చుట్టుకో కంటి మీరే స్వస్థపచ్చి ఆ కుటుంబ్ని కంచి పెట్టండి వెంకన్నబాబు కుటుంబం కూడా జ్ఞాపం చేసుకుని స్వచ్ఛత అనుగరించండి ప్రభావతి బిడ్డ మీరు స్వస్థపచ్చి మీరు శాసన పెట్టిన వైరస్ మీరు గద్దించండి ప్రభావ మీరు సంపూర్ణ హీలింగ్ అనుగరించండి ప్రభావర్ణ ప్రభా ఫ్యామిలీ అందరూ మీరు జ్ఞాపం చేసుకోండి స్వస్థివ ప్రభావ సంపూర్ణలు నడిపించండి ఓ ప్రభావ తన ఇస్తూ ప్రభా సర్వస్వత్వీ నడిపించండి ప్రభావందరూ ప్రభావ మీతో ఆకర్షించుకొని ప్రభావ నీకు వందాలే ప్రభావ మాతో పరిశ్రమించి విడిపించండి మీ మీద ఆధారపడి జీవితం దయచేసి స్వస్థపచ్చి మీరు సాక్షిని పెట్టుకొని ప్రభావ మనోజారి ప్రభావం స్వస్థపచ్చి నీకు వందలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా ప్రతి ప్రార్థం మీరు ఆలోకించినారు ఓ దేవాతి దేవ భయంకరమైన స్థితిలో మీరు కాపాడినారు ప్రభావ మీరే కాపాడినారు ప్రభావ నీకు వందాలు అయ్యా నీకే కృతజ్ఞతలనైనా ఆ బిడ్డ పట్ల మీ కనికరిని చూపించండి మీ ప్రత జీపించని ప్రభావ సంపూర్ణంగా ప్రభావం సంపూర్ణంగా తయారీ సహాయపడండి స్వస్థపరచండి ఆ బలం కొట్టివేయని ప్రభావ సంపూర్ణ శక్తి దయచేయండి తలలించాలి మీరు రక్తాన్ని ప్రోక్షించింది బలం శక్తిని ఆరోగ్యం దేయండి సమస్యల వారికి బలం ఇచ్చేవారు మీరే ప్రభావ అలిని ఓ ప్రభావ బలపరిచేది మీరే ప్రభావ మీరు ఆ బిడ్డను నూతన బలం నూతన శక్తి పొందుకోవాలా ఏవో ఒకటి ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటువారు పక్షి రాజు సైకి ఎగుతురన్న ప్రభ ఆ యొక్క వాగ్దానం ఆ మీరు నెరవేర్చిన ప్రభావ నాకైతే మీరు స్వస్థపచ్చని ప్రభావ సంపూన్ హీలింగ్ అని గురించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకోండి ఓ ప్రభా వందరూ కాసి స్వస్థపచ్చి ఆ నొప్పులు నుంచి సంపూ విడుదల ఇచ్చండి స్వస్థపచ్చి మీకు సాక్షిని పెట్టుకోండి ప్రతి బలమిత్ర కొట్టుకోండి మీకు ఆస్తికరమైన జీవితం తొలగించండి సంపూ సమర్పించుకొని మీ కొడుకు జీవించాలని కాకేయండి ఓ ప్రభావీ గ్రూప్ అగ్ని పంచండి మీరు దూసలు పెట్టండి ఎవరు కూడా ప్రభావ ఈ వైరస్ పని పడుకున్న ప్రతి బిడుపు మీరు ఆ వైరస్ మీరు గద్దించండి ప్రతి ఒక్క బిడుచుని అగ్ని పనిచేసి ప్రతి ఒక్క మీరు కొటకు చేయండి ప్రభావ ఓ దేవ ఇసుకు ఆరాధన పాల్గొన దీవించి ఆశ్రవించండి నూతన అభిషేకంతో నింపండి వాళ్ళ కుటుంబం పిల్లల చూసి మీకు కనిచి మీరే కాచి కాపాడండి ఓ ప్రభావతాన్ని మీకు వందాలి ఎంతో ఆరాధనలో పాల్గొనలేదు వాళ్ళందరినీ ప్రభావ మీరే కాచి కాపాడి మీకు పొలంలో భద్రపరచుకొని వాళ్ళ కుటుంబాల మీరు దీవించండి పరిచయం దీవించి ఆశ్రవించండి మీ కొరకు శాసన పెట్టుకుని అయినా నీకు వందాలు ప్రభావ బహు భయంకరమైన ప్రభు మనుషులంతా లోకంలో పరిగెత్తున్నారు అయినా వ్యాక్సిన్ తీసుకోవాలని పరిగెత్తున్నారు ప్రభావ ఓ ప్రభావం ఎన్న మొన్న దాకా దేనికో పరిగెత్తారు ప్రాభా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పరిగెడుతున్నారు ప్రభు మనుషులైన అది ఎంత భయంకరం ఉందో తెలిసి తెలియదు మనుషులతో ప్రభావ జ్ఞానం అనుగ్రహించండి వ్యాక్సిన్ మిమ్మల్ని కాపాడండి ప్రభావ ఆ వ్యాక్సిన్ ప్రభావం ఏదో కూడా ప్రభావం తీసుకోవడానికి రిజెక్ట్ చేయాలా మీరు ఆదేశం చేస్తే ప్రభావ వాటితో మేము మాట్లాడాలా వ్యాక్సిన్ తో ప్రభావ విధానాలను మాకు చూపించినారు ఆ వాగ్దానం మాకు ఇచ్చినారు ప్రాభా అది మా కాలంలో అది రాకముందే ప్రభా అది మీరు మా జీతంలో నెరవేర్చినది మేము ప్రాక్టీస్ విశేషమే అద్భుతాలు జరిగినాయి ప్రభా కాబట్టి మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రభావ మేము సంపూర్ణంగా ఒక వాగ్దానాన్ని స్వీకరిస్తున్నా ఈ రిసీవ్ ప్రవణాన్ని మేము వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాం ప్రభావ ఆయన మీరు వాగ్దానం పట్టుకొని జీవించాల ప్రభా అన్నికుల ప్రభావ ఆ విధానం మీరు నేర్పాల ప్రభావ మనుషులంతా ప్రభావ కలవరం భయంతో ఉన్నారు విశ్వసించే ఈ లోకం విశ్వాసం విశ్వాసం లేకుండా కలవరిపోతుంది ప్రభావ ఈ లోకం అంతా కాబట్టి మేము ఉలికి పడడం మేము ఎందుకంటే మేము మీ మీద విశ్వాసం పెట్టినాం ప్రభావ మీరే మమ్మల్ని రక్షించేదో మా దేవుడు శక్తి మంతుడు ఉంది ప్రభావ కాబట్టి భద్రపరచుకొని ఓ ప్రభ రాబోయే దినాల్లో మీకు ఏలాగన మీరేమో సహాయపడమని ఈ దినంతా మీ నూతనమైన కృప నూతనమైన అభిషేకం నుంచి నడిపించి ప్రతి చోట మీరు మమ్మల్ని శాసనం పెట్టుకోమని మీరు ఆ కొడుకు మనందరినీ సిద్ధపరచుకోమని సర్లో రాయన ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధం నామని ప్రార్థించుకున్నాం తండ్రి ఆ మేన్ ఈ వాక్యం ఇండి తీసేయండి నదివానికి వాక్యం ఉదయం భద్రపరిచివానికి దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకోండి ఇన్ని బిడ్డలభ మీరు వాళ్ళు స్వస్థపరచని వాళ్ళ ఆత్మ తెలువని శిల్వ దర్శనం తెచ్చి జ్ఞానం తెచ్చని హియా వాళ్ళందరూ ప్రభ నిన్ను నమ్మాల రక్షణ పొందాలా హాలియా నా దీవాన్ని ఖారాయం డాక్టర్ జ్ఞానం తెచ్చారు అక్రం తొలగించండి వాళ్ళని వాళ్ళ చుట్టే అగ్నికాయం చేయండి నర్తుడి అగ్నికాయించండి నా దీవానికి శోతం చేసాను మీరే ఖాయం చేయండి వాళ్ళు శ్రమించండి యశోప్రభ నా దీవానికి శోతం హాలియా రక్షణ కలగాల యశోప్రభ నా దివా ఎంతోమంది పాస్తలు ఉన్నారు క్రైస్తల సంఘం నా దీవానికి శోతండి మన తల్లి అలడియా సేవలు సాధించండి వారిని స్వచ్ఛపరచని కనికరించని ప్రార్థిస్తు నా దీవానికి శోతం చేశాం నా దీవానికి శాతం చేసు ఒకసారి అవకాశమై దయచేసుభ నా దీవాన్ని కరాయించేయండి అలడియా భయంకర దినాలను మన తాండ మీరు ఆపండి స్వప్రభ అలడియా ని మీరు గద్దించండి ఈ వ్యాక్సిన్ మీరు సుప్రభ వ్యాక్సిన్ రత్నం ఓషధ అది కరిగిపోవాలి ఎవరు హ్యాండ్ చేయకుండా సాధించండి ప్రజలకు జ్ఞానం తెచ్చండి నాదివానికి మరొక బ్రదర్ ఉన్నారు బ్రదర్ ముట్టని తాకండి ఊపిరితి ముట్టి స్వస్థపరిచి బ్లడ్ సర్కిల్ మంచిది జీవాన్ని ఆస్ పూజించండి ఆ ఫ్యామిలీ ఆదరించండి కలికరించండి ఇంకో మెరుదేశాలు స్వచ్ఛపరిచి ఆరోగ్యం ది స్వస్థపరచండి నాదివాణి శతం జ్ఞాపకం చేసుకోండి వెంకర ముట్టని తాకండి సరస్వతం రావాలా ప్రస్తుతాత్మ దాన్ని భార్య విసరిస్తూ రావాలా పిల్లల నుండి స్వచ్ఛత ఆరోగ్యం దయచేయండి నా దీవానికి ఖారాయం చేయండి మీరు అక్కడ సమీపించింది నా దీవానికి శోధం చేశాను ఇస్తారంగా నేను ప్రకటించబడాలా నా దీవానికి శోధం చేశాను ఎస్వ ప్రభా నా దీవానికి ఖారాయం చేయండి ప్రతి వైరస్ బిల్ స్వచ్ఛపరిచని మీరు అక్కడ మాకు సిద్ధపరచుకొని ఇకేపీ ఎంతో మంది ఉన్న వర్చి డగ్ని కంచండి అలాగే బలమైన సేవకులు తయారు చేయండి ఆ కాలంలో పావులు వాడుకున్న ఎసప్రభ పేదలు వాడుకున్నాం అలాగే ఎలాంటి ఖర్చు మంచి మీరు వాడుకోండి ఇట్ల వల్ల మీరే మాకు మార్గం చూపి చూపించి ఇంకా లోతు కల్పించి మీరు అక్కడ మక్షితో పంచుకోండి ప్రతి వైరస్ మన పరువైన ఏసీ క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపి మనందరికీ వైరస్ బారిన పడిన వారికి అందరికీ సమలగుండా వైట్ క్యాకే తయారు ఆరాధనా దానా సంతోష సో బ ప్రార్థనా జరుదర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ కంప్రోమాజ మా అ పని పి బ్రదర సిస్టర్ హైస్ గీ అన్న శుగరే బ్రదర లేవల్ కాఫ్తో నయారా కాఫ్తో ప్రార్థన మీద సిస్టర్ గారి నా నేను పరిస్థితులను మాట్లాడుతున్నాను ఇది మా మా వైఫ్కి మాధురికి ఇట్లా హాస్పిటల్కి వచ్చినామన్నా ఫీవర్ వస్తే టెస్ట్ చేసి వాళ్ళు ఇది కరోనా టెస్ట్ యాంటీబాడీ టెస్ట్ చేశారు అది తాజేమో నెగిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్ ఏమో సిఆర్పి లెవెల్ నైన్టీ ఉందని చెప్పారు అంటే అది ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది మేబీ అదే ఉండొచ్చు అని చెప్పి నైన్టీ అంటే చాలా ఎక్కువ అది అది ట్వంటీ కూడా దాటకూడదు యాక్చువల్ గా నైన్టీ అంటే చాలా ఎక్కువ ఉంది మీరు అడ్మిట్ అవ్వండి అది ఇది అని చెప్పారన్న మీకు ఇంతకుముందు వచ్చింది కదా వచ్చిందన్న అక్టోబర్ లో ఒకసారి సిక్స్ మంత్స్ అయిపోయింది కదా కాదు అది ఏమో మరి అది సిఆర్పి లెవెల్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి వేరే వేరే చూపించాడు ఇది ఉందంటే పక్క మనం డౌట్ పడాలి అది ఇదని చెప్పి అడ్మిట్ చేయించము ఇక్కడ మా ఊర్లో కందుకూరులో గవర్నమెంట్ హాస్పిటల్ రేపెళ్ళి మీరు సిటీ స్కాన్ తీర్చుకోవాలి ఈరోజు యాంటీబయాటిక్స్ వేస్తాను ఇంటి ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గ అవ్వడానికి నైన్టీ అంటే చాలా ఎక్కువ రిస్క్ అన్నట్టు మీరు కొంచెం అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్ ఈరోజు ఇస్తాను రేపు సిటీ స్కాన్ తీసుకోండి ఏం ఇంజక్షన్ చెప్తాడు అది ఏ రోజు వేశాను అది యాంటీబయాటిక్స్ ఎఫిక్జము హస్మంటీ ఉంటాయి కదా అది చరు గ్లూకోజ్ కట్టారు మాములుగా మాకే నడువులు నెప్పొస్తుందని వచ్చామన్నా యాక్చువల్గా అయితే మార్నింగ్ ఫీవర్ కూడా ఉండే వన్ నాట్ వన్ నుండి వస్తే ఇంకా టెస్ట్ చేసి అది చెప్తారు పార్శుర తండ్రి ఈ మధ్యాహ్న కదం నె ప్రభావ మా తిరిగి సిస్టర్కి వచ్చి మేము ప్రార్థినాం నైనా ఆ బిడ్డ మీ యొక్క రక్తం చేత కొనబడిన బిడ్డ బ్రభాసం పొందిన బిడ్డ బ్రహ్మ జ్ఞాపకం చేసుకుంటాడు తిరిగి రావడానికి వీలు లేదు కానీ అది ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు ప్రభావ మీరే తన మళ్ళీ సాయక ఉండండి ప్రభావ ఇంకా తను ఆ ఇమ్యూన్ బాడీస్ ని ఇంప్రూవ్ చేయండి ప్రభావ ఆ యొక్క వైరస్ నిజిటివ్ వేయమని ప్రార్థిస్తున్నాం విజృంభించి ఆ యొక్క రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ మీ మాట ద్వారానే స్వస్థత అన్నారు ప్రభావించి స్వస్థపరచండి ఆ బిడ్డని నిలబెట్టుకోండి డాక్టర్లకు ఆశ్చర్యం పెంచమని ఓ ప్రభావ బ్రదర్ కి తన మళ్ళీ మీ నడువు నొప్పిని వస్తే ఎన్ని రాసిండ మంచిగానే ఉన్నాను అంటే మాకు ఇంత ముందు ఊరు కడున్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు నడువు నొప్పి వచ్చేది దాని మీద జ్వరం వచ్చిందన్నా అట్ట కనుకొని హాస్పిటల్కి వస్తే వీళ్ళు ఏంటో రాసి భయపడతాం అట్లా తీసుకున్నారా ముక్కు తీసారా తీసారన్నా అది నెగిటివ్ అని వచ్చింది నెగిటివ్ అని వచ్చింది ఇప్పుడు ఏంటో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందంటన్నా అది ఉంటే మనం డౌట్ పడాలి సిటీ స్కాన్ తీయాలి అది ఉన్నట్టే అని చెప్పని భయపెడుతున్నారు ఎన్న మంచి తీసేసుకోండి ధైర్యం ఉంటుంది మీకు కూడా నేను మనిషిని బానే ఉన్నానన్నా నేను అసలు మాములుగా నడులో నొప్పు అంటే నొప్పుల వల్ల గర్వం వస్తుంది కడుపులో నొప్పు వల్ల అదే స్టోన్స్ ఉన్నప్పుడు కానీ అట్టగా అప్పుడు వచ్చిందన్నా నేను టాబ్లెట్లు మానేశాను వామిటింగ్ అవుతుందని ఇంకా వస్తే ఇక అన్ని చేసి ఉండాలి లేకుంటే డేంజర్ అయిపోద్ది అని చెప్పను భయపెట్టి ఉంచారు వాసన బానే ఉన్నాయి ఆక్సిమెటర్లు అన్ని చూసుకుంటే బాగానే ఉన్నాయి అంటే పల్స్ అన్ని బాగానే ఉన్నాయి తింటున్న తాగుతున్నీ బానే ఉన్నాయి ఇల్లు ఏమో భయపెడుతున్నాడు అమకంత ఉంది ఉంచాలి డేంజర్ అయిద్ది అని చెప్తాను పోయినసారి వచ్చినప్పుడు స్మెల్ లేదన్నా నాకు ఇప్పుడు అంతా బానే ఉంది స్మెల్ ఉంది తన్ని తెలుస్తున్నాయి అంటే టేస్ట్ తెలుస్తుంది ఒత్తి నడువులో నొప్పి నడువు నొప్పి వస్తే వస్తే ఏమి చెప్పారు జ్వరం వచ్చింది నొప్పుల వల్ల పోయిన సరిగా వచ్చిందన్నా అక్కడ ఊరికాడు ఉన్నప్పుడు ఆ నొప్పుల వల్ల ఇంకా ప్రేర్లో పెట్టినన్నా అది రేపు సిటీ చేయాలి అన్నారు అదే లంగ్స్ చూస్తారు లస్ లో ఏదన్నా ఉంటే ఆక్సిమీటర్ లో పల్స్ తగ్గ డౌన్ అవుతాయంట అట్లానే కాదు లంగ్స్ లో అంటే కొంచెం మంచి ఉన్నంత వరకు ఊపిరి ఆడుతుంటే ఆక్సిమీటర్ కరెక్ట్ చూపిస్తుంది సెవెన్ అంట చూపిస్తుందన్నా వీళ్ళు ఇంకా భయపడుతున్న సరికి బీపీ పెరిగిపోతుందాపి ఎక్కువ భయపడద్దు భయపడద్దు ఎప్పటి పరిస్థితుల్లో భయపడింది మన ప్రభు గొప్ప దేవుడు అవునన్నా ప్రార్థనలో మనం లాక్డౌన్ లో దేవుడు ఒక విషయం బయలుపరిచింది కదా దేవుడు మనం ఎట్లా దానితోని మాట్లాడాలనే విషయం అవి మనం మర్చిపోతున్నాం ఒక దశలో భయం వల్ల కాబట్టి అవి ప్రాక్టీస్ చేయాలా వార్త ప్రార్థన పూర్వకంగా గట్టిగా విజయం మనకు దేవుడు ఇస్తాం ధైర్యంగా ఉండాలా అది చూసి మనం చూసి భయపడి అట్లా విశ్వాసం బలపరచుకోవాలి మనం ఆ విధానం దేవుడు చూపించింది కాబట్టి దానితోటి మనం మాట్లాడాల ప్రార్థన భయపడద్దు భయపడితే మనం పోతుంది దాంట్లో బాగానే వస్తుంది నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ అట్లా వస్తుంది నైన్టీ ఎయిట్ ఆక్సిమెంటర్ లో అంటే అది ఆక్సిజన్ ఉంటారు కదా తెలుసు దాంట్లో బాగానే వస్తుందన్నా ఎల్లందో భయపెడుతున్నారు దాటర్లో నైన్టీ ఉంది నైన్టీ ఉంటే థర్టీ దాటితే మనం డౌట్ పడాల్సింది నైన్టీ ఉందంట సిక్స్ ఉండాల్సింది ఎంత సిక్స్టర్పీ పెట్టిందన్నా రేపు ధైర్యం ఉండండి ఏం భయపడకండి నేను చెప్తున్నా కదా మీకేం కదా ఎందుకంటే ఒక్కసారి వచ్చినాం కది రాదు అది బాడీలో రోగ శక్తి అభివృద్ధి పోయిన సంవత్సరమే పని చేయదు అన్నట్టు ఆయన ఐ థింక్ అదే అన్నాడు డాక్టర్ అయితే అదే చెప్పాడు సిఆర్పి నైన్టీ అంటే అది డెఫినెట్ గా అదే కోవిడ్ ఉంటేనే అంత వస్తుంది నార్మల్ కూడా దాటదని చెప్పాడు అదే రేపు పంపిస్తాను ఈ రోజు ఇంజక్షన్ రాస్తాను రేపు పంపిస్తాను అన్నాడు ఫీవరే కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు అక్కడ ఉన్నాయా ఇక్కడ లేవు అన్న నాకు తెలిసి ఉన్నాయా ఉందంట దగ్గర ఒంగోలు బావాలా ఉందండి పక్కనే ఉందంట రఘు డయాగ్నోస్టిక్స్ ఉందంట అనుకో ఉందంట ఇంకా దగ్గర అవుతుంది టార్జెస్ అక్కడ నాలుగు వేల నా తెలిసి మూడు వేలు అంత మించి ఉండకపోవచ్చు మూడు నాలుగు వేలు ఉండొచ్చు క్లియర్ గా ఉంటది డౌట్ పోతుంది అదే యాక్చువల్ నాకు తీసుకుందాం అనుకున్నా టెస్ట్ నేను నేనేంటంటే నాకు టెస్ట్ చేసుకుందామని ఈరోజు ఆగిపోయినా యాక్చువల్గా అయితే నాకు బాడీ పెయిన్స్ అట్లా ఉంటే ఇప్పుడు టెస్ట్ చేయించుకుందాము రెండు మూడు రోజుల నుంచి ఉండే అట్లానే ఉన్నాయి డౌట్ పోతుందని టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా ఈమెకు ఫీవర్ వచ్చింది అదే సిఆర్పి నాకు చేస్తే నాకు త్రీ పాయింట్ ఫైవే ఉంది ఆమెకు నైన్టీ ఉంది మీకేం అవసరం లేదు ఆ డాక్టర్ అడిగితే మీకేం అవసరం లేదు మీరు డోర్ లో వేసుకోండి ఒళ్ళ నొప్పులు కతీది అన్నాడు లేకుండా వేసుకోవాలా సరే ధైర్యంగా అయితే ఉంటుంది నువ్వు ఏం కాదు ఏమన్నా పిల్లలదే కొంచెం వాళ్ళేసుకొని తిరగాల్సి వస్తుంది ఏమో భయం అవుతుంది అట్లా ఏం రాదు అనుకుంటున్నాను రాదులేదు పిల్లలకి అదే నేను కూడా రాగానే అనుకుంటున్నాను వాళ్ళైతే బాగానే ఉన్నారండి దగ్గర ఆహారం పొందుకోండి సరే అండి సిస్టమ్ అభివృద్ధి చేసుకోండి ఫిబ్రవరి రోజుల ఓకేనా అందరికీ ఓకేనా ఫ్రెజ్ రాడ్ మన మనదేనా ఫ్రెజ్ రాడ్ కట్ట సరే ఓకేనా ఫ్రెజ్ అందరికీ